ప్రార్థన చేశాను పరిశుద్రవగు దేవ ఏసారి మీకు వాదనలు నాయన సర్వనతుడ సమస్త సృష్టికి మూలకారకుడుగా మా తండ్రి మీకు ఎంతో వాదనాలు ప్రభావ నైనా ఈ యొక్క ఘర్షణ కాలం కాపాడి ఓ ప్రభావ సజ్జులకంలో పెట్టిన ఈ దినంలోకి మళ్ళీ నడిపించినారు ముఖ్యంగా ఇక సాయంత్రం సంబంధించిన వాక్యాన్ని ధ్యానించమని నడిపించినారు దాన్ని మీకు వదనాలు ప్రభావ మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా బోరల తీర్పుకు సంబంధించిన విషయాన్ని మేము ధ్యానించబోతుండగా మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క పరిశుధాత్మ నూతనంగా అభిషేకించండి మమ్మల్ని వాటిలో ప్రజలను గ్రహించాల మమ్మల్ని సిద్ధపరచండి మా యొక్క ఆత్మీయ నేతలను ఇప్పండి ప్రభు ఆసక్తి మాలో అధికమవుతుంది ప్రభు ఓ రజ వాటిని మేము ధ్యానించాలా నేర్చుకోవాలా ప్రకటించాలి నీటిని సిద్ధపరచాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని మీరే మహింపందమని ఏ పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించినాం తల్లి ఆమెను కొనతలు మొదటి పత్రిక మొదటి అధ్యాయం కొలతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం క్రైస్తవ జీవితం గురించి పౌలు ముందుగానే హెచ్చరించే ఏంటంటే విగ్రహాలధికారులుగా తయారవుతారు యుగ సమాప్తి పెడికే అదే మొదటి అధ్యాయము పదవ వచనంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు మొదటి కొలతలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవచనం సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రవేణ యేసు పేరట మిమ్మను వేడుకొని క్రైస్తవ జీవితంలో అందరూ సహోదరులు ఏ రీతి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏకాభావంతో మాట్లాడవలేదు అంటే మీ యొక్క అవగాహన దైవికమైన విషయాల పట్ల ఎట్లుండాలనే విషయం అక్కడ చెప్తున్నాడు ఏక భావం ఉండాలా తర్వాత మీలో కక్షలు లేక ఏక మనస్సు ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతో ఉండాలన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ బైబుల్లో ఇంకా చాలా బాగుంది ఏమనుందంటే నవ్ ఐ బిసీచ్ యూ బ్రదర్ ఎన్ బై ద నేమ్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ That ye all speak the same thing. And that there will be no divisions among you. English is very clear. Me lo etwanti divisions le kunda choose kondi anhe chris nana. But that ye be perfectly joined together in the same mind and in the same judgment. Same mind, same thing సేమ్ జడ్జిమెంట్ ఐక్యత ఏకభావము ఏక తాత్పర్యము ఏక మనస్సు అన్న విషయాలు మాట్లాడుతూ ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేప్పటికీ మీలో మీరు చూసుకోండి మీలో విభేదాలు లేకుండా విభేదం పదం అర్థమవుతుంది విభేదం అంటే విభేదం అంటే విభజించుకోవడం విభేదం అంటే రకరకాల తాత్పర్యాలు ఏక తాత్పర్యం కాకుండా ఏక మనసు కాకుండా ఏక భావం కాకుండా ఉండడమే విభేదం విభేదం అనగానే గుంపులుగా విభజింపబడతాయి కదా విభేదము విభజింపుకు దారి తీస్తుంది కాబట్టి పౌలు ఏమంటుండంటే మొదటి మీలో విభజింపుకోకుండా చూసుకోండి మిమ్మల్ని మీరు అన్నాడు అంటే మీలో మీరు విడిపోకుండా చూసుకోండి అన్నాడు అది ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి ఈ విషయం ఈరోజు ఖచ్చితంగా విభజిపబడింది పరిశ్రమ సంఘము మూడు గుంపులుగా విజి విభజిపబడినట్టు మనం చూస్తున్నాం మనకు ప్రభు బయల్పరిచింది అది కానీ ఎప్పుడో హెచ్చరించిండు మీలో మీరు విభజించుకోకుండా జాగ్రత్త ఇంగ్లీష్ బైబుల్ చెప్పిన ప్రకారంగా దట్ దేర్ బి నో డివిజన్స్ అమాంగ్ యూ మీలో డివిజన్స్ లేకుండా అంటే డివైడ్ కాకుండా మీరు డివైడ్ అంటే విడిపోవడం మీలో డివిజన్స్ లేకుంటే మీరు చూసుకోండి ప్రభు నందు సంపూర్ణులుగా తయారవట సిద్ధపడండి అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నప్పుడు ఈరోజు నిజంగా డివిజన్స్ ఉన్నాయి చాలా మంది తెలుసు రెండు గుంపులు కానీ ప్రభు మనకి చూపించున్ను మూడు గుంపులుంటాయి లోపల ఎందుకంటే అవి లోపలనే ఉన్నాయి కాబట్టి లోపల లోపలనే విభేదాంతా ఉన్నది కానీ మనకి ఎవరితో విభేదం లేదు మనకు వారిలో పొత్తే లేదు కాబట్టి ప్రభు మనల్ని ఆ గుంపుల నుంచి విడదీసిండు అన్న విషయాన్ని మనం ఆ తీసుకోవాలి విడదీసి వేరుపరిచిండు వేరుపరచడం వేరే విభేదం కలిగి ఉండడం వేరే వేరుపరచడం అంటే వారి సహవాసంలో లేకుండా మనది యుగ సమాప్తిలో ఒక చిన్న గుంపుగా ఏర్పరచుకోవడం ఏర్చిన ఉపమానం అదే కదా నా కొరకు బయలుదేవతకు సాష్టాంగ నమస్కారం చేయని ఏడు మందిని నేను ఏడు వేల మంది ప్రవక్తలను భక్తులను దేవుని బిడ్డలను నేను చిన్న శేషంగా భద్రపరుచుకున్నా దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నా అంటాడు అంటే రహస్యంగా పెట్టుకున్నా అంటాడు ఎందుకంటే వాళ్ళ ద్వారా తర్వాత సేవ విస్తరించాలి కాబట్టి ప్రతి దశలో ప్రభు ఒక చిన్న గుంపును జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకుని వస్తున్నాడు విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం మరి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ప్రపంచమంతట ఒక చిన్న గుంపుని దేవుడు ఒక శేషంగా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు ఆ గుంపునే మనము లక్షా నలభై నాలుగు వేల మంది అని అంటున్నాం ఆ గుంపులో ఉండడానికే మన ప్రయాసం అనేసి మతపరమైన చూస్తాను నేను నేను ఈ లోకపు మాలిన్యం లేకుండా నేను జాగ్రత్తగా జీవిస్తా ఎవరితో కలవను కాదు ఈ లోకంలో ఉంటూ ఈ లోకానికి సంబంధించిన కాకుండా ఉండాలని చూసుకోమన్నాడు ప్రభు కాబట్టి ఈ లోకపు ఈ లోకంలో ఉన్న మైలను అంటుకోకుండా నువ్వు జాగ్రత్త కాబట్టి ఈ లోకంలో ఉండడం అంటే ఏంటి నేను మిమ్మల్ని ఇదిగో నేను మిమ్మల్ని తోడల మధ్యలో పంపిస్తానని ఎందుకని చెప్పి తోడల మధ్యలోకి ఎందుకు పంపించాలైన తోడళ్ళు ఖచ్చితంగా రక్కేస్తాయి అయినా కానీ వాటి మీద వాటి మధ్యలోకి ఎందుకు పంపిస్తాను అంటున్నాడు తోడల మధ్యలోకి గొర్రెలు చిక్కినే కాబట్టి కాబట్టి తోడల మధ్యలో గొర్రెలు చిక్కినే కాబట్టి వాటిని విడదీయడం కొరకు వాటిని విడిపించడం కొరకు మనకి అప్పగించినాడు దేవుడు సేవ కొన్నిసార్లు తోడలు రక్కడం కూడా ప్రయత్నిస్తాయి దెబ్బలు తింటాం మనం కూడా గాయాలు తాం కానీ ప్రతి దానిలో నుంచి సమర్దుడు మనల్ని తప్పించే సమర్థుడు ఆయన ఖచ్చితంగా తప్పించేవాడు అన్న విషయం తెలుస్తాడు కాబట్టి మనలో మనము డివిజన్స్ లేకుండా చూసుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు కానీ ఆయన అన్నట్టే అవి హెచ్చరికలాగా చెప్పబడినాయి కానీ ఈరోజు డివిజన్స్ ఉన్నాయి క్రైస్తవ సంఘాలలో రకరకాల డివిజన్స్ ఉన్నాయి ఎన్ని రకాల డివిజన్స్ అనేది మనకు తెలుసు కానీ లోకాతీతంగా చూస్తే పొలిటికల్ డివిజన్స్ లాగా కనిపిస్తాడు సంఘాలలో ఒకడు ధన వ్యామోహంతో ఉంటే మరి ఒకడు వ్యామోహంతో ఉంటాడు క్రైస్తవ సంఘాలలో చూస్తే ఒకడికి ధన వ్యామోహము ఇంకొకరికి అధికార వ్యామోహము ఇంకొకటి మరీ వికృతమైన వ్యామోహం ఉంటుంది శారీరకమైన వ్యామోహాలు ఉంటాయి క్రైస్తవ సంఘాలలో మనం చూస్తాం చెత్తగా జీవించడం అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడ అపవిత్రంగా జీవించడం అదొక రకమైన వ్యామోహం పరిశుద్ధంగా నిష్కలంకంగా జీవించాలనేది ప్రభుత్వ ఆసక్తి కానీ క్రైస్తవ సంఘంలో ఆ పరిశుద్ధత నిష్కలంకం పోతుంది ఎక్కడ చూసినా కలంకమే అందుకే మన మీద ఎటువంటి కలంకం లేకుండా జీవించాలా లక్ష నలభై దేవుడు పరిశీలించినప్పుడు వారిలో ఎటువంటి అబద్ధం లేదు వారి నోట్లో వారి మీద ఎటువంటి నింద లేదు అన్న విషయం అనిపిస్తాం కానీ కొన్ని వారాల నుంచి మొదటి ఊర సంబంధించిన విషయాన్ని అనిస్తాం మొదటి దూత ఊదినప్పుడు కూర ఏం జరిగింది అన్న విషయాలు మనం ధ్యానిస్తాం ఈరోజు మరికొన్ని క్లుప్తంగా తీసుకొని వచ్చే వారానికి మొదటి బూర ముగిస్తాం అవకాశం ఉంటే వచ్చే వారమే రెండవ బూర కూడా ఆరంభిస్తాం కాబట్టి ఈ రోజు దాన్ని మనం ముగించుకోబోతున్నాం వీటన్నిటిని చూపించిన వాడు మన ప్రభు అని మొదటి కొరితలు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ప్రభు మనతో వీటన్నిటిని ఎవరు అర్థం చేసుకోగలరు ఈ వాక్యాలన్నింటినీ ఎవరి ఎవరికొరకు దేవుడు భద్రపరిచింది చూడండి మొదటి కొరితలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వర్షంలో నువ్వు ప్రకృతి సహజంగా ఉంటే వీటిని అర్థం చేసుకోలేవు నువ్వు ప్రకృతి సంబంధి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మ అనుభవం చేతనే అవి ఆత్మ అనుభవం చేతనే వివచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు కాబట్టి ఆత్మ అనుభవం అంటే ఒక్కసారి పరశురాత బతుకుంటే ఇవన్నీ బయలుపరచబడము పరుశుద్ధాత్మలో నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటేనే పరుశుద్ధాత్మలో నువ్వు ఎదుగుతూ ఉంటేనే పరుశుదాత్మ ఎందలి ఆనందంలో నువ్వు ఎదుగుతుంటేనే ఇవన్నీ క్రమేణా బయలుపరచబడుతూ ఉంటాయి ఒక రోజు నుంచి ఒకరుగు ఒక రోజు నుంచి ఒక దశ నుంచి ఒక దశకి ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరానికి అరీగా నువ్వు ఎదుగుతూ ఉంటేనే వీటన్నిటిని నువ్వు అర్థం చేసుకోవాలా అన్న ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ప్రకృతి సంబంధి మనిషి ఎప్పటికీ వీటిని అర్థం చేసుకోలేడు ప్రకృతి సంబంధమైన మనిషి అంటే ఎవరంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇవి అర్థం కావు ఆ ఇంటెలిజెన్సు ఆ నాలెడ్జ్ ఈ లోకానికి సంబంధించింది చదువు ఈ లోకానికి సంబంధించింది సైన్స్ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ అవన్నీ ఈ లోకానికి సంబంధించినవి అవి దేవుని దృష్టిలో వెరితనమే అందుకే పౌలు కృపవనల గురించి మాట్లాడటప్పుడు ముఖ్యంగా భాషల వరం గురించి అక్కడ పొరుతీ సంఘంలో విభేదాలు కలిగినాయి దానికి సంబంధించిన విషయాలు మనం అక్కడ తెలిసినప్పుడు ఆయన భాషల వనం గురించి చెప్తారు నేను కూడా భాషలలో మీకంటే నేను ఎక్కువగా భాషలలో ప్రార్థన చేస్తా మాట్లాడుతా అంటాడు అంటే ఒక విషయం అప్పుడే అర్థం కావాలా ఆ వాక్యం అనేది అందరూ భాషలలో దేవుణ్ణి శృతిస్తారు ఎందుకంటే అందరి మీద పరశురా కుమరించబడుతుంది అందరికీ కృపాలను అనుగ్రహించబడుతున్నాయి కానీ పరశురాత్ముడు తన ఇష్టానుసారంగానే అనేకలకు పంచి వాటిని అంటే ఎవరికి ఇష్టం ఎవరికి ఏది ఇష్టమో అది ఇవ్వడం కాదు ఆయనకేది ఇష్టమో ఆయన అది మనకి ఇస్తున్నాడు కాబట్టి ప్రకృతి సాధ్యం ఏంటా ఇది నాకు ఇష్టం అనేది ప్రకృతి రాజ్యం దేవుని చిత్తానికే ఉపజిప్పడం అది ఆత్మీయమైన జీవితం కాబట్టి మీకంటే నేను ఎక్కువగా భాషలలో దేవుణ్ణి స్తుస్తున్నా భాషలలో ప్రార్థిస్తున్నా అన్నడంటే అప్పుడే ఇమీడియట్లీ మనకు అందరికీ అర్థం కావాలి ఏంటంటే ఆయన కొన్ని గంటలు గంటలు దేవుని సందలో భాషలో దేవుని ఆరాధించి మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆరాధిస్తే అలిసిపోయి ఆపేస్తాం ఒక గంట సేపు ఎప్పుడన్నా భాషలో ఆరాధించగలనావా కంటిన్యూస్గా వెనకడికి చేసినావునా తెలుసు ఖచ్చితంగా చేసినావు వెనకడికి గంట కంటే ఎక్కువ చేసినాం రెండు గంటలు కూడా చేసినావు కానీ ఈరోజు చేయలేకపోతున్నావు ఎందుకంటే కొన్ని కొన్ని వరం ప్రభు ఈ విషయాన్ని ఏదో రీతిగా హెచ్చరిస్తున్నాం కనీసం ఒక గంట సేపన్న భాషలలో దేవుణ్ణి మనం స్థుతించగలమా ఈ వరము అనేక లేదు సంఘాలలో ఇవ్వచ్చు మీరు రకరకాల సంఘాలు పోతారు కదా సీఎస్ఐ సంఘము బ్యాప్టిస్ట్ సంఘము బెథరిస్ట్ సంఘము హెబ్రోన్ సంఘము హెర్మోన్ సంఘము వెస్లీ సంఘము అక్కడిని కనిపించేవి వరాలు ఎందుకంటే వాటిని ఎప్పుడో వాళ్ళు తృఢీకరించి కూడా వాళ్ళు కనిపించం పెద్ద కోస్తు సంఘంలా కనిపిస్తుంది అనేసి నేను దాన్ని పొగుడతలేను అనేసి వీటిని సంఘం వాళ్ళు కూడా భాషల వనము వీటన్నిటిని ప్రాధాన్యత ఇస్తారు కానీ కొంత దగ్గరకు వచ్చి ఆగితేనే కాబట్టి మనము పౌలు ఆ విషయాన్ని హెచ్చరించినప్పుడు నేను మీకంటే ఎక్కువగా భాషలలో దేవుణ్ణి సృతిస్తున్నా అన్నప్పుడు మనం మనం ఆ రీతిగా స్థుతించగలుగుతున్నామా ఎక్కువసేపు దేవుణ్ణి సుతించగలుగుతున్నామా భాషలలో స్థుతించడం అనేది దేవుతల భాష విషయం మనకు అందరు దేవుని సన్నిధిలో మాట్లాడే ఉచ్చరించే భాష అది కూడా మనం అర్థం తీసుకుంటున్నాం అది నీకు అర్థం కానవసరం లేదు అనుకుంటున్నా చెప్తాడు అది నీకు అర్థం కానవసరం లేదు కానీ భాషల వరం పొందుకున్నవాడు భాషల అర్థం చెప్పేవారు కూడా పొందుకుంటే బాగుంటుంది అంటాడు కాబట్టి దాని గురించి కూడా ఆసక్తి ఆపేక్షించమని చెప్తాడు దాని తర్వాత నువ్వు ఆరాధిస్తున్నప్పుడు క్రమం కూడా పాటించాలంటాడు అంటే ఎప్పుడు భాషలలో ఆరాధించాలా అప్పుడే భాషలో దేవుని ఆరాధించాలా నీ ఇష్టం భాష ఆరాధిస్తే పక్కన డిస్టబెన్స్ ఉంటుంది అని కాబట్టి పక్కన డిస్టర్బెన్స్ కానీయకుండా వాడిని ఏ రీతిగా ప్రవచ్యత నడిపించాలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు భాషలో దేవుని శ్రద్ధించాలా నీ వ్యక్తిగత జీవితంలో నీ ఒంటరిగా ఉన్న జీవితంలో ప్రార్థనా సమయంలో నువ్వు ఎత్తిసేపు దేవుని స్థితించచ్చు భాషలలో ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా మనము చాలా అలరికి అది దారి తీయద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు కాబట్టి భాషలలో దేవుని స్థితించినప్పుడు ఆయన ఆత్మలో ఆయన ఆత్మలో ఎదగడం ఆయన ఆత్మ ఇంకా సమృద్ధిగా కుమరించబడతా మన మీద అప్పుడు మన శర్రం కొట్టుకుంటా మన శరణం కొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఇది పాపపూరితమైన శరణం మొదటి నుంచి కాబట్టి అది దౌర్భాగ్యమైనది కూడా అట్లాడు పౌరు దౌర్భాగ్యమైనది శరం నుంచి నాకు విడద కల్పించేవారు ఎవరు మన ప్రభుత్వ ఎవరు మనకు వాటిని విడుదల కల్పించారు కాబట్టి ఆయన లోకంలోకి తిరిగి వచ్చే మనము పరశురాత్మలో ఎదుగుతూనే ఉండాలా అన్న విషయాన్ని మాట్లాడుతాడు అప్పుడు మనము డివైడ్ కావు ఎందుకు డివైడ్ కావు మూడు గూపులుగా ఎందుకు విభజిపబడతాయి అది ఎందుకు హెచ్చరించిందన్న పౌలు ఆయన తెలియదు ఆ ఖచ్చితంగా తెలియదు కొరతలు రాష్ట్ర పత్రికలు చాలా క్లియర్గా చూపిస్తాడు ఈ మూడు గుంపుల గురించి కాబట్టి నువ్వు డివైడ్ కాకుండా ఉండాలంటే దైవికమైన జ్ఞానంలో ఐక్యతలో ఉండాలా ఏక భావంతో ఉండాలా ఏక తాత్పర్యంతో ఉండాలా ఏక మనసుతో అన్న విషయాన్ని అక్కడ హెచ్చరించాయి అది లేకపోవడం వల్లనే యుగ సమాప్తికి క్రైస్తవ గుంపులు లేక క్రైస్తవ సంఘంలో మనుషులు విభజింపబడ్డరు డివైడ్ అయిపోయినారు డివిజన్స్ వచ్చేసినాయి కానీ ప్రకృతి సజ్జన డివిజన్స్ గురించి మనం మాట్లాడతలేదు ఇవి ఆత్మీయమైన డివిజన్స్ ప్రకృతి సజ్జన డివిజన్స్ అంటే కొట్లాడుకుంటూ ఉంటారు నిజంగా కొట్లాడుకుంటారు ముద్దుకుంటారు రక్తాలు వస్తే పోలీస్ కేసులు అయితే కోర్టు కేసులు ఉంటాయి కాబట్టి మనం వాటి గురించి ఎక్కువ మాట్లాడతలేదు అది పసిపిల్ల జీవితం అది కొట్లాడుకోవడం కానీ ఆత్మలో వాళ్ళు ఆల్రెడీ డివైడ్ అయిపోయారు ఆత్మీయమైన జీవితంలో కూడా వాళ్ళు డివైడ్ అయిపోయారు ఎందుకు పరిశుభత్మయ్యే ఆనందంలో వాళ్ళు ఎదగలేరు కాబట్టి వాళ్ళు రక్షిపబడ్డ కాలం మొదలుకొని వృద్ధాప్యం వరకు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతూ ఎదిగితే వాళ్ళు డివైడ్ కాకుండా వాళ్ళు ఐక్యత కలిగి సంఘాలలో ఉండేవాళ్ళు వాళ్ళు సర్వసత్తులకు పెట్టాలి అందుకే పరసాత్మలు ఎదగడం అంటే సర్వసత్యులకు పోవడం అనమాట అది ఒక దశలో వచ్చేది కాదు స్టెప్ బై స్టెప్ గ్రాజ్యువల్ గా అందులో ఎదిగాల్సింది మనం కాబట్టి దేవుడు తన కృప చెప్పున మనకి అటువంటి అవకాశం ఇచ్చింది ఆయన ఆత్మలో ఎదిగే అవకాశం మనకి ఇచ్చింది కాబట్టి మనం ఎదగాల ఎదిగి మనం ఏదో గొప్పోళమని చెప్పుకొని మన దగ్గర పెట్టుకోవడానికి వెళ్ళేది ఇవన్నీ వాక్యాన్ని ఇవన్నీ నాకు పంచుకుంటుండాలి మనం అనేక ప్రాంతాల పోయి మనం ప్రకటిస్తా ఉన్నా కాబట్టి ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి సరే ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాం కొంతకాలం నుంచి ప్రభు మనకి పోయిన వారం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసింది ఏంటంటే బూరలు ఏం జరుగుతాయి అన్న మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది రెండవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కాబట్టి ఆరు బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని దేవుడు మనకి చాలా క్లియర్గా చూపించింది ఏంది అది ప్రతి బూర ఊదినప్పుడు మూడు గుంపులు కనిపిస్తాయి ఆ విషయంలో కూడా బయలుపరిచారు మనకి ప్రతి బూర ఊదినప్పుడు మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి వాటికి శిక్ష కూడా కనిపిస్తూ ఉంటుంది వాటికి శిక్ష ఎటువంటిది అన్న విషయం కూడా చెప్తా ఉంటాడు తర్వాత మొదటి బూర రెండవ బూర తర్వాత ఆరవ బూర ఊదినప్పుడు అంటే మొదటి బూర నుంచి ఆరవ బూర వరకు మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ అగ్ని ఉంటుంది అగ్ని అన్న అంశము బూరలలో కనిపిస్తూ ఉంటది కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మనము దీర్ఘంగా ధ్యానించడము కొన్ని వారాలు అది మన ప్రభుకే సాదృశంగా ఉందని మనం ధ్యానించడం కదా హెల్త్స పత్రికలో మన దేవు మన ప్రభువు సహించు అగ్ని అయి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసుకుని పోతాం రెండు వారాల తీత మొదటి బూర ఊదినప్పుడు ఆరంభమైన తీర్పు రెండవ బూర ఊదినప్పుడు కంటిన్యూ అయితా ఉంటది ఏమంటారు దాన్ని తెలుగులో కంటిన్యూ అంటే కంటిన్యూ కంటిన్యూ అంటే ఏమంటారు తెలుగులో కొనసాగడం అది కొనసాగుతూనే ఉంటుంది మొదటి బూరలో ఆరంభమైన తీర్పు రెండవ బూరలో కూడా కొనసాగుతూ ఉంటది అంటే మొదటి పురలో ఒక అంశం ఆరంభమైనందుకో రెండో బూర ఊదే కాలానికి అది కంటిన్యూ అయితుంది రెండో కూరలో మరికొన్ని అంశాలు కంటిన్యూ స్టార్ట్ అయ్యి అయి ఇవి కలిసిపోతా ఉంటాయి మీకు అర్థమవుతుంది అని నేను చెప్పాను మొదటి బూరలో ఉదాహరణకి ఒక శిక్ష అమలు పరచబడ్డప్పుడు ఆ శిక్ష ఆ పూర ఊదిన కాలం వదులుకొని రెండో బూర ఊదే కాలం వరకు నడుస్తూనే ఉంటది నడిచి అక్కడ ఆగిపోదు అక్కడ నుంచి రెండో పూర కాలంలో ఊదినప్పుడు జరిగిన శిక్ష ఈ శిక్ష రెండు శిక్షలు కలిసిపోతా ఉంటాయి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అన్ని శిక్షలు జమ అది మీరు బాగా అర్థం చేసుకోవాలా అదే మీకు చూపిస్తా వాక్యంలో నాకు అంత అర్థమైంది శిక్ష ఆరంభమై మొదటి పూర కాలం నుంచి రెండో పూర కాలంలో అది రెండుగా జమ అయి గుంపుగా జమై శిక్షలు ఒక శిక్షతో ఆరంభమై ఇంకొక శిక్ష రెండు శిక్షలు రెండు శిక్షల నుంచి మూడు శిక్షలు అట్ల ఆరో దగ్గరికి వచ్చినప్పటికీ సంపూర్తి అవుతాడు అంటే అక్కడికి ముగించిపోతున్నాను తీర్పు ముగించిపోతుంది అట్లా దేవుడు మనకి చూపిస్తాడు ఎందుకంటే ఆరవ దాని తర్వాత ఏడు అంటే సమాప్తం ఇంకా ఎండ్ అన్నట్టు ఏడికి అందుకే ఏడవ బూర ఓదినప్పుడు ఏం జరగదు మీరు అని ఆరవ బూర వరకే గంభీరమైన శిక్షలు ఎందుకంటే ఆ నాలుగు ఐదు ఆరు బూరలు ఊదినప్పుడు చూసినప్పుడు చాలా భయంకరంగా శిక్షలు మొదటి బూర ఓదినప్పుడు వడగండ్లు అగ్ని లేక వడగండ్లు రక్తము కలిసిపోవడం అన్న విషయాన్ని మనం జన్స్ ఉంటాం అగ్ని రక్తము ఈ మూడు కనిపిస్తాయి మొదటి గుర వదిినప్పుడు అట్లనే రెండో గూర ఊదినప్పుడు ఒక ఏం జరుగుతుంది చెప్పాలరా రెండో గూర ఊదినప్పుడు హా అగ్ని అక్కడ కూడా మనకు అగ్ని మొదటి దూత బూర ఏడవ అక్షరంలో రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్నియు మూడు విషయాలు రక్తము వడగండ్లు అగ్ని మిళితము ఈ విషయం గురించి కూడా మనం ధ్యానించాల మిళితం అంటే కలిసిపోవడం మిక్స్చర్ ఇంగ్లీష్ లో మిక్చర్ అనే పదం కాదు కానీ ఇంగ్లీష్ లో మింగ్ అని ఉంది అంటే కలిసిపోవడం మింగిల్ మింగ్లింగ్ అంటే కలిసిపోవడం కాబట్టి రక్తంతో మిళితమైన చూడండి అక్కడ కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది పదము తెలుగులో కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది పదం ఆశ్చర్యం ఇంగ్లీష్ లో కూడా ఎమ్మె ఉంది మింగ్లింగ్ అని తెలుగులో కూడా మిళితం ఎంతోనే స్టార్ట్ అవుతుంది మాతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు కొట్టి భూమి పైన పడవేయబడను ఒక విషయం బా అర్థం చేసుకోవాలి ఇవి ఎక్కడ కలిసినవి ఎక్కడి నుంచి భూమిలో పడవేయబడ్డాయి మొత్తము ప్రగణ అంతానే కాదు బైబుల్ అంతా ఉపమాన రీతిగా చెప్పలేదు ఎందుకంటే మన ప్రభు చెప్పాడు నేను మొదటి నుంచి మీతో ఉపమన రీతిగానే మాట్లాడినా ఉపమాన లేకుండా ఏది మాట్లాడలేదు కాబట్టి ఇవి ఉపమాన రీతిగా చెప్పబడ్డ వాఖ్యలు కాబట్టి వీటిని అర్థం చేసుకోవాలంటే ఆత్మీయంగానే నువ్వు వడించగల పాతీగా తెచ్చినవి సమస్తం కృతమైనవి కాబట్టి అవి ఆత్మీయంగానే ఉంటాయి కాబట్టి మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్డను అగ్నియపొట్టి భూమి పైన పడవేయబడదు కాబట్టి అంటే భూమి పైన అంటే అవి ఎక్కడి నుంచో పడ్డాయని అంతేగా పయనించబడాలి వడగండ్లు సాధారణంగా పయనించి పడతాయి అంతేనా వడగడ్లు అంటే గల్సు రాళ్ళలాగుతాయి అవి ఐదు గడ్డలు రాళ్లలాగుంటాయి అవి పడతపుడు అగ్ని కూడా కనిపిస్తుంది పైలతో పాడితో పాటు అది కించుకొంచి పడ్డప్పుడు మంటలు కనిపిస్తాయి అంత ప్రెషర్తో నుంచి కొడతాయి కిందికాయలు కొన్ని కిలో ఆఫ్ కిలోమీటర్స్ స్పీడ్లు వస్తాయి అక్కడి నుంచి పైకా పైనుంచి వచ్చి కొట్టిందంటే అది అట్లా మంటలు లేస్తాయి అది కింద మంటలు లేస్తాయి మీకు మీరు ఎప్పుడైనా ఈ రాళ్ల మీద కొండల మీద పడ్డప్పుడు ఇట్లా మంటలు లేస్తాయి వాటి ఆ ప్రెషర్ ఆ ఆ వడగళ్ళు తలకి తగిలితే రధరాలు పడిపోతాయి తలకాయలు చచ్చిపోతారు మనుషులు దెబ్బలకి అంత భయంకరమైన వడగండ్లు కానీ ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా పాతవీకి అందించిన సమస్తం క్రితం అంటే నిజంగా వడగండ్లు కావు మనం రెండు వరల నుంచి చూస్తుంటే అదే అర్థం వడగండ్లకు సంబంధించిన మీరు చూసిన వడగండ్లంటే దేనికి సంబంధించిన కాబట్టి పై నుంచి అది క్రితం పడమే పడింది ఏముంది పైన ఎక్కడ ఉంది మూడు గుంపులు పైన ఎక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఆర్థికంగా అర్థం చేసుకోవాలా క్రైస్తవ జీవితము ఆకాశ సంబంధించిన జీవితం కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆకాశవాసులు దేవుడితో నివసించే వాళ్ళు ఆత్మీయను కూడా నిజంగా ఆకాశం మీదకి ఎక్కేది కాదు ఆత్మీయ జీవితంలో ఆకాశవాసులు అంటే దేవుడితో పాటు నివసించేవారు అని అర్థం కానీ అక్కడి నుంచి క్రిద్ద పడడమే పడ్డరు ఆ విషయం ఒకటి మీరు బాగా అర్థం చేసుకోగల నిజంగా అక్కడికి వెళ్ళి పడడం కానే కాదు నిజంగా అక్కడి నుంచి రక్తం కాదు నిజంగా అక్కడి నుంచి అగ్ని పడడమే కాదు ఇవన్నీ ఆత్మీయమైన సూచన లేక చెప్పబడ్డ సూచనలు కాబట్టి వాటిని నువ్వు అటనే అభినందించాల అది నిజంగా అన్ని కాదు నిజంగా రక్తం కాదు నిజంగా వడగండ్లు కావు దానికి సంబంధించినవి కూడా మనం మీరు ఫాదర్ రెండు మూడు వరల క్రితం విన్న వాక్యాలు చూస్తే మీకు అవి ఇంకా తేటగా అర్థమవుతా అన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను క్లుప్తంగా యశాగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వర్షాలలో మనం అనుకుంటే చూసినాం అనుకుంటే బహుశా కొంత స్పీడ్గా చూసింది మీరు తొలగనగా ఎఫ్లా సంబంధించింది కదా త్రాబోతులకు ఎఫ్రాహిల్ అతిశయ కిరటంలకు శ్రమ వాడిపోయిన వారి ఫల మీద ఈ మూడు క్రైస్తవ గుంపుల గురించి మనం గణించిన యుగ సమాప్తి కష్ట గుంపులు ఎట్లా ఉంటాయన్న విషయాన్ని అక్కడ ప్రభు మనకు చూపించింది ఆలకించుడి పల పరాక్రములు గెలవాడొకడు ప్రభునకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహం ను వరదయు కొట్టివేనట్లు ఆయన తన బలము చేత పడద్రోయేవాడు కాబట్టి వడగండ్లు తర్వాత ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కాబట్టి ఇది తుఫాన్ కి మనం చూస్తాం ఇక్కడ కదా వరద జలములు తుఫాన్ కి అందుకే అక్కడ జేమ్స్టాంగ్ మెంబర్స్ చూస్తాం దాని గురించి ఇంగ్లీష్లో టెంపెస్ట్ అని టెంపెస్ట్ అంటే తుఫాన్ అంటే వడగండ్లు అంటే తుఫాన్ కి సంబంధించినవి అని చెప్పబడుతుంది తుఫాన్కి ఏమైనా కొట్టుకొని పోతాయి ఏమైనా కొట్టుకొని పోతాయి దాని ముందేం లేవ అందుకే అందరూ ఎక్కడ పోయారు జలప్రలయం జలం వచ్చి వారిని కొట్టుకొని పోయారు ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆ వాక్యం అక్కడ జల ప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోయారు కాబట్టి ఈ వడగండ్లు దేనికి సంబంధించినవి అన్నప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం అదొక తుఫాన్ కని యశ భక్తుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం అదే రీతిగా ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనే పద్నాలుగు పద్దెనిమిది వర్షాలలో కొన్ని విషయాలు మనం ధ్యానించినాం పద్నాలుగు పద్దెనిమిది కాబట్టి ఎరసలేవులో ఉన్న ఈ జనులను ఏడు అపహాసకుల యహోవాక్యము వినడి అపహాసకులు ఉన్నప్పుడు మనం చూసినాం మొదటి గుంపు మొదటి గుంపది అంటే గొప్ప జనానికి సాదృశ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలా మేము మరణంతో నిబంధన చేసుకుంటే మీ పాతలంతో ఉపద్రవ్ ప్రవాహం వల్లి వడిగా దాటినప్పుడు అది మా యుద్ధకు రాదు అబద్ధం చేసుకుంటుని మా యొక్క దాగిన్నాము అని మీరు చెప్పుకొని సెలివిచున్నాడు సీయనుల పునాదిగా రాతిని వేసిన నేనే అది పరిశుధింపుబడ రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది మూలరాయి అయినది విశ్వసించి కలవరపడడు ఇది లక్ష నాలుగు మందికి సంబంధించిన విషయం ఇది పదిహేడు వర్షంలో నేను న్యాయము కొలను నీతి మటపు గుండుగాను పెట్టదను నేను న్యాయము కొలలుగాను నీతి మటపు గుండుగాను పెట్టదను వడగండ్లు మీ మాయా శరణ్యం నను కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి వడగండ్లు దేనికి సంబంధించినవి ఏం కొట్టేస్తాయి మీ మాయా శరణ్యం మాయా శరణ్యం అంటే ఏం తెలుసా శరణ్యం అంటే ఏంది శరణ్యం అంటే నువ్వు స్థలం నాకు ఏది కాదు నేను ఒక గుహలమే దాసుకుంటే నాకు ఏమి కాదు పెద్ద తుఫాను వచ్చినా నాకేం కాదు భూకంపం వచ్చినా నాకేం కాదు అనుకోవడం మాయా శరణ్యం కాబట్టి వాళ్ళు అబద్దంతో నిబంధన చేసుకున్నారని నాకు రాయబడింది అంటే అబద్ధపు బోధ అబద్ధపు దర్శనాలు అబద్ధపు ప్రవసాలని వాళ్ళు శరణ్యంగా చేసుకున్నారు కాబట్టి ఓడగండ్లు వాళ్ళని కొట్టివేస్తాయి అది అసమ అసలైన విషయం కాబట్టి మొదటి గుర ఊదినప్పుడు ఎవరిని అది ఎవడైతే మాయా శరణ్యం ను ఆశ్రయించేటో ఎవడైతే అబద్ధంతో నిబంధన చేసుకుంటో అంటే వాడికి తెలియదు అది అబద్ధం అదే సత్యం అనుకుంటున్నాడు ఉదాహరణకి ఎత్తబడే సంఘం బోధ బైబుల్ ఎక్కడా అనిపించాయి దాన్ని సంపూర్ణంగా ప్రపంచమంతట క్రైస్తవ సంఘాలు విశ్వసించినాయి ముప్పై సంవత్సరాల క్రితము సంఘాలు ఈ రోజు విశ్వసిస్తున్నాయి ఎందుకు విశ్వసిస్తున్నాయి అంటే గొప్ప గొప్ప సంఘాలన్నీ విశ్వసిస్తాయి కాబట్టి మేము కూడా విశ్వసిస్తున్నాం ఒకరిని విశ్వసిస్తే నువ్వు విశ్వసిస్తావా లేక వ్యక్తిగతంగా నువ్వు దాన్ని పరిశోధించి విశ్వసిస్తావా ఆత్మలో ఎదగడం అంటే అదే కదా ఆత్మలో ఎదగడం అంటే నీకు క్రమేణ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ బయలుపరచబడుతున్నప్పుడు నువ్వు ఆత్మలో ఎదిగినట్టు అంటే సత్యంలో ఎదిగినట్టు ఆత్మలు ఎదగడం సత్యంలో ఎదగడం అన్నట్టు అభివృద్ధి పొందడం కానీ సత్యంలో నువ్వు ఎదగాల్సింది పోయి ఎవడో చెప్పిన మాట విన్నావు ఎతబడే సంఘము అనే బోధ నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఉంది సరే పురాణా కథలలో ఎక్కడ ఉన్నదానికి తెలుసుకునే విషయాలు గానీ మనం వాటి గురి జరిచని మన కాలంలో అంటే మన పూర్వీకుల కాలంలో మన ముత్తాతల కాలంలో ఐర్లాండ్ అనే దేశంలో స్టార్ట్ అయ్యి ఇంగ్లాండ్ కి విస్తరించి నేను ఒకసారి చూపిస్తున్నాను ఎక్కడ ఏదో రికార్డింగ్ లో ఉంటుంది ఐర్లాండ్ మా గ్రేట్ మెక్డో మెక్డొనాల్డ్ అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి అనారోగ రోగ్రస్తురాలు అయ్యి మంచ మీద పండుపొంది ఒక నెల నుంచి లేని స్థితిలో ఉంది అప్పుడు ఆ అమ్మాయికి ఒక కళ వచ్చింది ఆ కళలో అందరి పైకి ఎంత పడుతున్నట్లు అయితే పాసాలు వచ్చి ప్రార్థన ఆ పాస్టర్కి చెప్పింది ఆ పాస్టర్ పేరు ఏం పేరు అంటే జాన్ డార్బీ ఆ జాన్ డార్బి అనే పాస్టర్ మీద ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి చెప్పింది ఇట్లా నాకు కళ వచ్చింది ఇట్లా ఎంత పడుతుంది కాన్ డార్బి అని నమ్మిండు నమ్మి ఇంగ్లాండ్ లో రకరకాల ఆయన పాస్తర్ కాబట్టి రకరకాల చర్చెస్లో దాన్ని ప్రకటించడం ఆరంభించాడు దాని చాలా పాపులర్ అయిపోయింది ఆ రోజు అక్కడ నుంచి ఆయనని యునైటెడ్ స్టేట్స్ కి అమెరికా అమెరికాకి పిలిస్తే ఆయన ద్వారా అమెరికా విస్తరించింది అమెరికాలో అతని ద్వారా విస్తరించి ఆయన నుంచి డిఎల్ మూడి అనే వేరే ఫేమస్ పాస్టర్ అండ్ ఆ రోజు వెళ్ళారు ఆయన దాన్ని ఇంకా విస్తరించబడి ఆయన ఒక బుక్ే రాశాడు దాని బుక్ అవన్నీ అక్కడి నుంచి అమెరికన్ పాస్టర్స్ నుంచి ప్రపంచం కంటే రుబ్బిరినల్ ఇప్పుడు ప్రపంచంలోనూ ఒక్క చర్చ్ నుంచి ఇంకో చర్చ్కి ఇంకో చర్చ్ ఇంకో చర్చ్కి రుబ్బుతా ఉంది పోతా ఉంది కానీ ఎవడు కూడా ఒక క్షణం ఆగి నీ చెప్పబడుతున్న వాక్యము వినడానికి చాలా బాగుంది శ్రమలు వస్తాయి నేనేం శ్రమలు చూడకుండా ఎత్తపడతా అమాంతంగా అంటే నువ్వు ఎస్కేప్ అవుతున్నావు కష్టాలు సుఖమే కావాలా అని నువ్వు ఎత్తబడడం అంటే శ్రమలు చూడకుండా ఎస్కేప్ కావడం దీని యొక్క ఆత్మీయ సత్యం ఏంటంటే సుఖ అనుభవాన్ని ఆశ్రయించడం ఏషాగు బుద్ధి నేను శ్రమలు చూడనే చూడను శ్రమలు చూడకుండా అమాంతంగా నేను ఎత్తబడతాను అక్కడ వెయ్యే ఏడేళ్ల విందు పెళ్లి బిందు అక్కడ నాకు ఏడేళ్ళు సమాధానము నేను సంపూర్ణంగా దేవుడితో మధ్య ఆకాశంలో అది ఎక్కడ ఉందో కూడా వాక్యండి ఇక్కడ చూడలేదు బైబుల్ మధ్యాకాశంలో బిందు ఉంటుంది పెద్ద టేబుల్ ఉంటుంది దాని మీద రకరకాల పండ్లు పరాహాలు ఉంటాయి నేను మన ప్రభుత్వం పాటు కూర్చొని తింటా ఏడేండ్లు దాని తర్వాత ఇది దిగి అట్లా ఉంటే చూడాలి హా లిసే అని ఇంకొక వ్యక్తి దాన్ని నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ లో మొత్తం విస్తరింపజేసిన ఆయన పుస్తకాల దాని తర్వాత నైన్టీన్ ఎయిటీస్లో టిన్ లెహే అనే ఒక పాస్టరు దాన్ని వాడుకున్నాడు ఎట్లా వాడుకున్నాడు అంటే ఆయన పుస్తకాలు రాసాడు ర్యాప్చర్కి సంబంధించిన ర్యాప్చర్ అంటే ఎతవల సంఘం పుస్తకం ర్యాప్చర్ అంటే ఇంగ్లీష్లో దానికి సంబంధించిన పుస్తకాలు రాసి సినిమాలు తయారు మొత్తం ప్రపంచమంతటా ఆ సినిమాలు పోయి ఆయన కోటీశ్వరు ఎక్కాడు పాస్టర్ ఎవడు కూడా ఆ టాపిక్స్ మీద సినిమాలు పుస్తకాలు రావడానికి తెలియదు ఆయనే రాయాల తయారు చేసింది ఇంకా ఆ పుస్తకాలు నేను చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను అందులో అంతా పిచ్చి పిచ్చి ఉంటుంది ఒక ఒక సినిమా నేను చెప్తున్నా ఆ సినిమాలో ఆ పాస్టర్ ఒక ఆదివారం వాక్యం చెప్తా ఉంటాడు ఉన్న వాళ్ళందరూ వాక్యం వింటారు దాని తర్వాత సంఘం ఎత్తబడే టైంకి చర్చబడుతుంది కాని పాస్టర్ మిగిలిపోతాడు అట్లా చూపిస్తాడు ఆ సినిమాలో అట్లా పిచ్చి పిచ్చి సినిమాలు రకరకాల సినిమాలు చూపిస్తాడు ఆ పాస్టర్ తర్వాత దేవుని మీద కోపంతో నేను ఎంత కష్టపడి అందరికి వాక్యం చెప్తే వాళ్ళందరూ ఎంత పడతారా నన్ను విడవ నన్ను విడిచిపెడతావా నువ్వు అని దేవుడిని కోపంతో అరుస్తా ఉంటాడు ఆ సినిమాలో అట్లా చూపిస్తా అంటే అంత తయారు చేసుకొని విపరీతమైన ధని కూడా కాబట్టి ర్యాప్చర్ బోధ అనేది ధనానికి సంబంధించిన బోధ అని నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే సుఖం కదా వీటి ఎటువంటి ఆత్మ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా మనము శ్రమలను అనుభవించాలా శ్రమలకుండా పోయే వాడికి ఆదరించాలా అది క్రైస్తవ జీవితం కానీ నేను శ్రమలే చూడను నాకు ఈ సుఖం కావాలంటే నువ్వు ఏషా గుణగణం కలిగిన వాడం విషయం అక్కడ బాగా తేటగా అర్థమవుతుంది సరే మనం ఇంకెక్కడో దూరంగా వెళ్ళిపోతున్నాం ఈ వాక్యం నుంచి వడగండ్లు అనేది తుఫాన్ కి విషయం మనం అక్కడ ధ్యానిస్తున్నాం తర్వాత మాయా శరీరంలను ఏర్పరచుకున్న వారిని ఈ వడగండ్లు కొట్టివేస్తే అని జ్ఞాపకం దేవుడు కాబట్టి ప్రకం చెప్పబడుతున్న ఆ యొక్క వడగండ్లు ఆ గుంపులు ఎవరన్న విషయాన్ని మనం ఇప్పుడు పద్దెనిమిదవ వచనము చాలా ముఖ్యమైన వాక్యం ఇది పద్దెనిమిదవ వచనంలో ఏష్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును పాతళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలువదు ప్రవాహము వలే ఉపద్రవము కాబట్టి ఇప్పుడు వడంగళ్ళు దానికి సంబంధించి వడంగ రాళ్ళు వచ్చి పడినది కాదు అది ప్రకృతి సహజంగా పాత నిబంధన కాలంలో నెరవేరింది ఐగుప్తిలో దోషైన ప్రాంతంలో ఇసల్కల్ ఉన్నప్పుడు ఐగుప్తి దేశం మీద వడంగళ్లు పడ్డాయి దానికి పశువులు అన్ని కదా మూడు మూడు విషయాలు జరుగుతాయి వడగడ్లు పడ్డప్పుడు ఐగుప్తులు మొదటిది మనుషులకి గాయాలైన దాని తర్వాత పశువులు చచ్చినాయి దాని తర్వాత పంటలన్నీ అవి కూడా మూడే కాబట్టి సృష్టి అరవ మొదులుకొని ఈ రోజు వరకు కూడా నీకు ఈ ప్రకృతి సజ్జంగా కనిపించే మూడు గుప్పులు ఆత్మీయంగా తయారైతాయి అక్కడ కూడా మూడే కాబట్టి పచ్చదనం అంతా గొప్పతనం సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పశువు అంటే దేనికి సాదృశ్యము అది తేలికి సాదృశ్యమా పాముకి సాదృశ్యమా నువ్వు అర్థం చేసుకోవాలా భూ జంతువులు అన్నింటిలోకి వెళ్ళినా కూయత్ గలది సర్పం కదా కాబట్టి మళ్ళీ జంతువులు దేనికి సాదృశ్యం రక్కేవా రక్కేవేమో తేళ్లకు సాదృశ్యం మోసగించే అన్నేమో సర్పంలకు సాదృష్టం కాబట్టి మోసము ఆదమౌలను మోసగించిన ఆ గుణగణం సైతాన్ ఉంటది కాబట్టి మనలో అటువంటి గుణగణం ఉండదు పాస్టర్స్ లేక సేవకులలో మోసము అనే గుణగణం ఉండదు నువ్వు క్లీన్గా ఉండాలా మనుషులని మనుషులకు వాక్యం చెప్తూ మోసంతో ఉండడానికి వీలు లేదు యథార్థతతో వాటిని మనం ప్రకటించడం నేర్చుకోవాలి కానీ ఇక్కడ మనకు కనిపించింది ఈ రోజు పశ్చిమ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వార కాబట్టి వరగట్లు త్రొక్కుతయా చెప్పండి వరద త్రొక్తదా వండ ప్రవాహం త్రొక్తదా ఎందుకంటే రాసి వాక్యం అక్కడే మీరు జాగ్రత్తగా పరిశీలించాల వాక్యాలని అది దాని చేత మీరు త్రొక్కబడతారన్నది నీలు త్రొక్తయా వరద త్రొక్తదా ఎందుతో ఏం త్రొక్కబడుతుంది అందుకే లూకాసువార్తలో ప్రభు ఆ విషయం మనకు జ్ఞాపం చేస్తారు చూడండి లూకాసువార్త ఇరవై ఒకటవ అధ్యాయం లూకాసువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనం వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పొదురు ఇది ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అన్య జనముల కాలము సంపూర్ణ మగ వరకు ఎరుసలేము అన్య జనముల చేత త్రొక్కబడును కాబట్టి ఇప్పుడు వాడ యువర్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ ఏమి త్రొక్కబడుతుంది ఎవరి చేత త్రొక్కబడుతుంది అని అక్కడ తేటగా ఏషయ గ్రంథంలో చూస్తున్నాము మిమలి మిమ్మల్ని త్రకుతాయి ఉపద్రవంలాగా మిమలి మిమ్మల్ని త్రొక్తది జలములు మహా జలములు వచ్చి మిమలి త్రొక్కుతాయి అంటున్నాడు అవి ఎట్లా త్రోకుతాయి కాబట్టి ఆ జలములు ఏంది ఆ వడగండ్లు ఏంది అనేది మన ప్రభుత్వాన్ని నోటిదాన్ని చెప్తున్నాడు ఎవరి చేత మీరు త్రొక్కబడతారు కాబట్టి అన్యజనులే ప్రవాహంలాగా వస్తారట ఇక సమాప్తిగా ఇక అవుతుందా ఇప్పుడు జలమే ప్రవాహంలాగా వస్తారంటే నీకు అర్థమైపోతుంది ప్రజలే ఒక ప్రవాహంలాగా వస్తారట అంటే పెద్ద సముద్రంలాగా వస్తారట అందుకే జలము సముద్రములు అన్నప్పుడు మనుషులకి సాదృష్టం అని మన మినిసలు జానిచ్చింది ఇవంతా మనుషులకు సంబంధించిందే జంతువులు నిజమైన క్రూర జంతువులు కనిపించే నీకు ఎక్కడ ప్రణా గ్రంథంలో డ్రాగన్ కూడా ఉంచుంటుంది ఘట సర్పం అంట తెలుగులో మన డ్రాగన్ ఏమైనా చూసింది ఎంతవరకు సినిమలలో చేపిస్తారు హాలీవుడ్ సినిమాలలో డ్రాగన్ గురించి కానీ ఎక్కడ మనం చూడం డ్రాగన్ డ్రాగన్ దేనికి సంబంధించింది అది ఒక చిహ్నం అది దాని వెనుకలో ఉన్న ఆత్మ వేరే అది దేనికి సంబంధించింది దుష్టుని దుష్టునికి సంబంధించింది లేక సైతానికి సంబంధించింది విషయం మనం చూస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఈ చిహ్నాలు చెప్పబడ్డాయి ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణగా దేనికి సంబంధించింది చంద్రుడు దేనికి సంబంధించింది నక్షత్రాలంటే దేనికి సంబంధించింది అవన్నీ మనుషులకు సంబంధించినవి అని బైబుల్ చెప్తుంది నిజంగా సూర్యునికి సంబంధించింది అయితే దానికి అర్థమయ్యలేదు ఆ వాక్యం కానీ ప్రపంచంలో ఆ రీతిగానే ధ్యానిస్తున్నారు బైబిల్ ఫాలేశ్వర దేవుని యొక్క వాక్యాన్ని కాబట్టి ఈ ఇందాక చూసినట్లు మనం ఏషయా గ్రంథంలో వచనం ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పంతొమ్మిదవ వచనంలో వచ్చినప్పుడు అది చూడండి వచ్చినప్పుడు ఈ ఉపద్రవము ఒకసారి వచ్చేది కాదు ఒకసారి వచ్చి అందుకేది కాదని చెప్తాడు వచ్చినప్పుడు ఎలా అంటే ఎన్నిసార్లు వస్తుందో మీరు అర్థం చేసుకోండి అందుకే ప్రభు మనకి ఇందాక చూపిస్తున్నాడు మొదటి బూర వదిలినప్పుడు జరిగే శిక్ష అక్కడికి ఆగిపోదు రెండో బూర ఓదినప్పుడు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది రెండో బూర ఊదినప్పుడు ఆరంభమయ్యే శిక్ష మొదటి బూర ఊదినప్పుడు బా శిక్షతో పాటు కలిసిపోతూ ఉంటుంది మూడో బూర ఊదినప్పుడు రెండు బూరల టైంలో జరిగిన శిక్షలు మూడో బూర టైంలో శిక్షలు కలిసి అట్లా వచ్చేటప్పటికి యుగ సమస్యకి వచ్చేటప్పటికి భయంకరమైన శ్రమ అది భయంకరమైన శిక్ష లాగా ఉంటుంది ప్రభు మనకి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం ద్వారా అందుకే పంతొమ్మిదో వర్షంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు వచ్చినప్పుడు ఎల్లను అది నిమ్మును ఈడ్చుకొని పోవును అట్లా ఎన్నిసార్లు ఈడ్చుకొని పోయింది రెండు సంవత్సరాలు తీర్చుకొని అది మన ప్రభు కాలం మొదలుకొని ఈ రోజు వరకు అది ఈడ్చుకొని అది వస్తుంది ఈడ్చుకొని వస్తుంది ఈడ్చుకొని కాబట్టి ఇప్పుడు పరిపక్వం చెందే టైం అంటే ఇప్పటికి ఇంకా మొత్తం గూడ్చుకొని పోతానుంది ఇక్కడ దాని సమస్య చూపిస్తాను ఇండి వచ్చినప్పుడు ఇళ్ళను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును ఎట్లా ప్రతి ఉదయం ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును కాబట్టి ఇప్పుడు మీరు అర్థం తీసుకోవాలా ఇవి ప్రకృతి సాహజమైన విషయాలు కావు ఇవి ఫిజికల్ కావు ఉదయం అంటే దేనికి సంబంధించి పగలంటే దేనికి సంబంధించి రాత్రి అంటే దేనికి ఉదయం అంటే ఆరంభమైన జీవితం లేక రక్షింపబడ్డ కాలం ఆరంభం అంటుంది దాన్ని ఉదయం అంటే నువ్వు కృతంగా రక్షిపబడ్డ దినాలలో నీ పుసరు నీ జీవితంలో ఉదయించడం అంటే చా దానికి సంబంధించింది అది వాక్యం కాబట్టి ఉదయించడం అంటే రెండు వేల సంవత్సరాల రక్షణ సందేశము ఈ లోకానికి ప్రకటించబడ్డ కాలం కాబట్టి ఇప్పుడు నీకు అర్థం కాల ఒక దినము అంటే అది ఇరవై గంటలకు సంబంధించింది కాదు ఒక దినం అంటే ఒక కాలం సంబంధించింది ఒక ఒక స్థితికి సంబంధించింది ఒక వ్యవస్థకి సంబంధించింది అది అది ఒక ఒక రోజు కావచ్చు వెయ్యి సంవత్సరం కావచ్చు వెయ్యి దినములు కావచ్చు మనం అదే చూస్తాం భయమిల్లో ఒక దినము వెయ్యి దినంతా పోల్చబడింది అంట దేవుని దృష్టిలో ఆ వెయ్యి దినములు మళ్ళీ ఏదేంతా పోల్చబడ్డాయి ఎన్ని కాబట్టి ఉదయం అన్నప్పుడు రక్షిపోబడ్డ కాలం లేక రక్షణ ఈ లోకాన్ని మొట్టమొదటిసారి ప్రకటించబడ్డ కాలాన్ని ఉదయం అంటాం మనం పగలు అంటే ఈ మొదటి దశాబ్దం మొదలుకొని మన పూర్వీకుల కాలం వరకు పగలంటాం లేక ఒక పద్నాలుగు సంవత్సరం పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అనుకుందాం ఇప్పుడు చీకటి కాలం చీకటి కాలం అంటే ఇంకా ఎండింగ్ అన్నట్టు చివరిది అన్నట్టు దాని తర్వాత ఇంకా మళ్ళ రాదు పగలు కాబట్టి యష అందుకే యషయా గ్రంథాన్ని ఒక మినీ బైబుల్ అంటారు యషో గ్రంథాన్ని మినీ బైబుల్ అంటారు యక్షాగ్రంథం మొత్తం చదివితే మొత్తం బైబుల్ యొక్క సారాంశం అర్థమైపోతుంది అంటారు అందుకే అంత విశదీకరించి ప్రభు యషారా మనకి అవి చూపిస్తున్నాడు కాబట్టి అది ఈ వడగడ్లు పడడం లేక ఉపద్రం రావడము ఎట్లా వస్తుందంట వచ్చినప్పుడల్లా అది మిమ్మల్ని నేర్చుకుని పోతుంది అంటే అదే విషయం కొనిపోవడం అంటే ఎతవడం అనుకుంటున్నారు వాళ్ళు ఏది కొనిపోయాను అలాగనే మనుషు పోని రాకడం దీని అని ఇరవై నాలుగవ ప్రభు మంతను మాట్లాడేది కాబట్టి అది వచ్చినప్పుడు మనం ఏడ్చుకొని పోవును ప్రతి ఉదయం ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించడం వలన మహాభయం పుట్టును కాబట్టి ఇది మీరు ప్రకటించినప్పుడు వాళ్ళకి భయం పడుతుంది కానీ మనం భయపడం ఎందుకు తెలుసా ఆశ్చర్యకరమే వినడానికి కానీ భయం కాదు బాధ మనకి భయం పుట్టదు ఎందుకంటే మనకు తెలుసు ఇవన్నీ నెరవేరుతాయని రెండు వేల సంవత్సరాల నుంచి ఈచుకర్ మూర్తినే ఉంది ఈ లోకంలో గొప్ప జనం చూస్తున్నాం శబల పాల్ కావడం మరణించడం హత సాక్షులు కావడం ఇవన్నీ చూస్తా ఉన్నాం కానీ మనం దానికి భయపడడం ఎందుకంటే మనం ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళం కాదా మీరు ఎప్పుడో చనిపోయినవారు రఘులో ఎప్పుడో చనిపోయినవారు ఆయన మరణ భూస్థాపన పునరుదల్లలో మీరు ఆల్రెడీ పాల్పొందినవారు ఇక మీకు మరణం మీద ఏముంటుంది మరణానికి మీ మీద ఏం అధికారం ఉంటుంది ఆల్రెడీ మీరు చనిపోయిన వాళ్ళు అందుకే మీకు ఈ లోకంలో ఎటువంటి కోరికలు అసలు వాటిని చట్టు తిరిగితే మళ్ళీ మీరు బ్రతుకుతారు ఈ లోకం తట్టు మళ్ళీ మీరు బ్రతుకుతారు కాబట్టి మనం తిరగకుండా ఉండాలా అందుకే వదకుదేబడ్డ జీవితం ప్రతిరోజు శ్రమలను అనుభవించాలా మనం ప్రతిరోజు కష్టాలు అనుభవించాలా అందులోనే సుఖాన్ని ఎత్తుకోవాలా సుఖం ఈ లోకంలో సుఖం ఎత్తుకుంటే నువ్వు తిరిగి బ్రతుకుతున్నాం మనం అట్లా ఉండడానికి వీల్లేదు కాబట్టి మనము ఈ వడగళ్ళకి సంబంధించింది ఒకసారి ఐభక్తుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని నిర్గమ కావడము ముందు దానికి ముందు నిర్గమకాండం చూడకముందు యశగ్రంథము ముప్పై రెండవ అధ్యాయంలో ప్ర నిబంధన కాలంలో ఇవి దేనికి సంబంధించినవి ఈ వడగండ్డ విషయాన్ని మనం జరిగిస్తున్నాం అధ్యాయము యశ్వగ్రంథము ముప్పై అధ్యాయము పదమూడవ వచనంలో మరికొన్ని విషయాలు వీటి గురించి చెప్ప నుంచి పంతొమ్మిది నా జన్మల భూమిలో ఆనందపురంలోని ఆనంతర ఆనంద గృహములన్నిటిలో ముండ్లు ముండ్ల తుప్పలను బలు చెట్లను పెరుగును ఆనందపురము ఆనంద గృహము దేవుని మందిరానికి సాదృశ్యం ఆనందపురము ఆనంద గృహము క్రైస్తవ జీవితానికి సాదృశ్యం క్రైస్తవులకు సాదృశ్యం ఆనందపురం ఆనంద మందిరం లేక ఆనంద పట్టణం అంతేనా ఆనంద గృహం ప్రభునందు ఎల్లప్పుడు ఆనందం ఎక్కడ ఉంటది ఆయన మందిరంలో ఉంటది కాబట్టి ఆ ఆనంద గృహంలో ఏం జరుగుతుందంట ముళ్ల తుప్పలు బలు రకసి చెట్లు ముండ్లు తేళ్లకు సాదృష్టం బలురకసి చెట్టు సర్పములకు సాదృష్టం దేవుని మందిరంలో ఈ మూడు గుంపులు ఉన్నాయట ఇప్పుడు ఏం చేస్తున్నవి పైనుండి మన మీద ఆత్మ కుమ్మరిపబడు వరకు చూడండి దేవుని యొక్క ఆత్మ కుమ్మరిపబడు వరకు ఏం జరుగుతుంది ఇక్కడ నగరి విడవబడును జనసమూహము పట్టణము విడవబడును కొండయు కాపర్ల గోపములను ఎల్లకాలము గుహలుగా ఉండును కాపర్ల గురించి అక్కడ చూడండి కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును గుహలంటే ఏమిటాయి గుహలుగా తయారైతాయి వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇండ్లు దేవుడు ఆ నగలను విడిచిపెడతా అంటున్నాడు ఆ జన ఆ జన సమూహము గల పఠనమును విడిచిపెడతా అంటున్నాడు యుగ మొదటి బూర ఓదినప్పుడు జరిగే విషయం ఇదన్నట్టు కాపర్ల గూడ శిక్ష అని అక్కడ చెప్పబడింది అందుకే మీరు అనేకులు బోధకుల కాపర్ని ఎందుకు హెచ్చరించట్టే మీరు చెప్తున్నారు కానీ దాన్ని పాటిస్తలేరు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి మనము మనము వినేవాళ్ళమే కాదు దాన్ని పాటించే వాళ్ళం మనము కాదు దాన్ని అమలు పరిచేవాళ్ళం క్రైస్తవ జీవితంలో అట్టాలన్న జీవితంలో నువ్వు వింటున్న వాటిని నీ జీవితంలో అమలు పరుచుకుంటున్నావా అమలు పరచుకోకపోతే తొంభై అమలు పరచుకోరు వినేసి ఇంటికి వెళ్ళిపోతారు యాక రాష్ట్ర పత్రిక కూడా అది ఎలా మనం చూసినట్లే మీరు అనేకలు వింటున్నారు కానీ వాటిని మరిచిపోతున్నారు అంటున్నాడు ఎందుకు చెప్తారు అనేది లేకపోతే యాకోబ్ మనం విరిచిపోతున్నాం వాటిని వాటిని మరిచిపోవద్దు వాటిని జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి హృదయంలో దాన్ని అమలు పరుచుకుంటేనే వాటిని మనం భద్రపరచుకోవాలి అమలు పరచుకోకపోతే మర్చిపోతామని తింటున్నాడు ఎన్ని వారాలు వాక్యాల విన్నా జ్ఞాపకానికి కొట్టాం తర్వాత యుఎస్ క్రైస్తవ జీవితం విట తరైంది పదిహేనవ అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్ల మందలు మేయు భూమిగాను ఉండను అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవరముగాను ఉండును అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును కాబట్టి నీ సేవ జీవితం అట్లుంటదని చెప్తుండ్రు నువ్వు వాళ్ళ సువార్త ప్రకటిస్తే నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమలం నిబరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలముల ఎందును సుఖమైన నివాసములుగా ఇందును ఎందును నివసించెదరు నీతి న్యాయములు ఎప్పుడు విస్తరిస్తాయి ఆయన పరశురాత్మ వచ్చే వరకు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం పరశురాత్మ పొందుకున్నప్పుడే అవన్నీ నెరవేరుతాయి అన్న విషయాన్ని అక్కడ ఆ అధ్యాయం ఆరంభంలో దేవుడు మనకు చూపిస్తాడు ఆయన పద్దెనిమిది పంతొమ్మిది పద్ దానితో ముగిస్తున్న వచనాన్ని ఆయనను అరణ్యము ధ్వంసం వడగండ్లు పడును ఇప్పుడు మీకు అర్థం కావాలా ధ్వంసం కావడం అంటే ఏం తెలుసా మీకు ధ్వంసం హరెక్టే ధ్వంసం అనే శబ్దం దానికి సంబంధించిన పదం క్లియర్గా అర్థం చేసుకోండి ధ్వంసం అంటే పెద్ద శబ్దం పెద్ద శబ్దంతో ధ్వంసం అనేది లేకుంటే నాశనం అనొచ్చు కదా నాశనం అయిపోతున్నట్టు అది సరిపోంసం అంటే పెద్ద శబ్దంతో నాశనం కావడం అర్థం ధ్వంసం అంటే పదపదం అంతా ధ్వంసం అయిపోయింది వరదలంటే ఏది అర్థం మొత్తం కూలికే పెద్ద శబ్దం కాబట్టి ఆయనను అరణ్యము ధ్వంసమగను ఒకప్పుడు ఆనందపురంలాగుంది ప్పుడు అది ఎట్లుంది అది ఫలభరితమైన భూమిగా ఉంది ఫలభరితమైన వృక్షవనం గా ఉంది వృక్షవనం అంటే ఫారెస్ట్ కదా ఫారెస్ట్ లాగా ఉంది అది ఒకప్పుడు దాని తర్వాత అప్పుడు అందరు ఉన్నారు అక్కడ కానీ చివరి కష్టపడికి అది అరణ్యంగా మారింది ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు మొదటి బూరకు సంబంధించిన విషయాలు చెప్తాడు దేవుడు మొదటి పూర వదిినప్పుడు ఎందుకు వడగండ్లు పడ్డాయి పైనుంచి కింది కింద వాళ్ళు పడిపోయినారు అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగినమని చెప్పుకున్న వాళ్ళు కింద పడిపోయినారు అని చెప్తుండదు పైనుంచి పడవే పడ్డరు కంటే నిజంగా అక్కడ నుంచి వడగండ్లు పడవు నిజంగా అక్కడ నుంచి రక్తం నిజంగా అక్కడ నుంచి అగ్ని ఈ మూడే కదా మనం చూసినాం మొదటి పూర వదిలినప్పుడు అవన్నీ ఆత్మీయ స్థితిలో ఎదిగిన క్రైస్తవ జీవితంలో నా అబద్ధాన్ని ఆశ్రయించారు కాబట్టి అక్కడి నుంచి మాయా శరీరంలో వాళ్ళు కలుపునరు కాబట్టి అక్కడి నుంచి కొట్టివేయబడ్డారు ఉంది వారి మాయా శరీరాలను కొట్టివేయను అక్కడ నుంచి వాళ్ళు కింద పడి భూమి మీద పడినని చెప్తున్నట్టే ఆత్మీయ జీవితంలో ఎదిగిన అని చెప్పుకున్న వాళ్ళు కిందికి వచ్చి సరాసరి పడ్డరు అని ప్రభు అక్కడ చూపిస్తుండ్రుడు అప్పుడు ఆయనను అరణ్యము ధ్వంసం వడగండ్లు పడును దాని తర్వాత పంతొమ్మిది వర్షంలో పట్టణము నిశ్చయముగా కూలిపోవును ధ్వంసం ఇప్పుడు అర్థమైంది ధ్వంసం అది కూలిపోతుందన్నట్టు ఇట్లా ఇప్పుడు బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి పెద్ద శబ్దం వస్తుంది అట్లా పెద్ద భూకంపం గురించి కూడా మనం గణించిన కొంతకాలం కిందట పఠనము నిశ్చయంగా కూలిపోవును సమస్త జనముల ఎద్దును విత్తనములు చలిచు ఎద్దులను గాఢలను తిను తిరుగునిచ్చు మీరు ధనిలు కాబట్టి ఇది ఇరవై వచ్చినము లక్ష నాలుగు సమస్త జనముల ఎద్దను విత్తనములు చల్లిచు ఎవరు చల్తారు విత్తనములు సత్యాన్ని ప్రకటించాలి విత్తనం అంటే దేవుని వాక్యాన్ని అది చివరి బయటకుండే గుంపు బయట ఉండే సమస్త జలముల యొక్కకు విధనందే అందుకే గొప్ప జనానికి మనం స్వార్త ప్రకటించాలనేసి మనం సీదా చెప్తా ఉంటాం అది ప్రభు ఈ రోజు కూడా మన జ్ఞాపకం చేస్తుంది సమస్త జలముల యొక్కను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధనిలు కాబట్టి ఎద్దులు ఆములు గొర్రెలు ఇవన్నీ గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా అంటే ఓ రీతిగా చెప్పాలంటే ఆవిడ కూడా మూడు గుంపులు ఉంటాయి జలములు అన్నప్పుడు గొప్ప జనం సాదృశ్యం అయితే ఎద్దులు గాడిదలు గాడిదలు దేనికి సాదృష్టం గాడిదలు గురించి మనం చూసినాం కొంతకాలం కింద ఇక్కడే ఊరలు ముదినప్పుడే వారి వారి కాపర్లు గాడిదల వలే గాలి పీల్చున్నారు అని మనం ధరించడం గాడిద వలే వారు గాలి పీల్చున్నారు అని కాబట్టి గాడిదలు కాపర్లకు సాదృశ్యంగా ఉంది అక్కడ ఎద్దులు కొమ్మలు ఉంటాయి దానికి కాబట్టి తేళ్లకు సాదృష్టం అట్లా మనం అర్థం చేసుకోవాలి వాటిని కాబట్టి వాటి గురించి మీరేం ఆలోచించద్దు వాటిని తిరగని వాటి ఏమైనా చేసుకొని వాళ్ళ సేవ వాళ్ళని తీసుకొని తిరగనియాలే వాటిని వాటిని ఆటంకపరచకూడదు మీరు ఆటంకపరచడానికి వెళ్ళలేదు ఎందుకంటే అది చాలా డేంజరస్ గుమ్ నీ నీ వాద్యత కేవలం జలంలే వాళ్ళ దగ్గర నువ్వు పోయి విత్నం జలాల దేవుడు మాట్లాడుతున్న నిర్వహిస్తుంది అందుకే వీటి అన్నింటి జాగ్రత్తగా రాసుకోవాలా నీ పిలుపు దేని కొరకు ఈ లోకంలో యుగ్ఞ సమాప్తిలో ఈ చీకటి కాలం ఈ చీకటి కాలంలో కొట్టివే వాడుతున్నారు వాళ్ళందరూ కాబట్టి మీ పిలుపు దేనికి సంబంధించింది ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచనాలకు సమస్త జలముల యొక్క విత్తనములను చల్లాల అది నీ సేవా జీవితం ఈ రోజు నుంచి కాబట్టి దానిని అమలు పరచడానికి మరికొన్ని విషయాలు నీ త్వర మనం ధనిస్తాం దీర్ఘంగా ధనించ చదువుకుంటా పోదాము చూడండి నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు వచనాలు అది మనం ఇందాక ధ్యానించినాం బ్రదర్ ఐగుబ్బ్య దేశం అందరి మనుషుల మీదనూ జంతుల మీదను పొలముల కూరల మీదను వడగండ్లు ఐగుప్య దేశం అంతటా పడునని మోసతో చెప్పారు ఐగుప్య దేశం అంతటా పడినాయి ప్రాంతంలో పడలేదు చూడండి దేశమంతా పడ్డాయి గాని గోషేను ఉన్నది కూడా ఐకూపు దేశంలోనే గోషణ్య ప్రాంతంలో ఈ సల్పల్ ఉన్నారు ఆరు లక్షల మంది వాళ్ళు ఆ రోజు వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ పశువుల మీద వాళ్ళ కూరల మీద పడలేదు కానీ మనుషుల మీద పడింది ఉపదేశం అంతట మోస తన కర్రను పెట్టినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను ఇప్పుడు భారతదేశం ఉరుములు వడగండ్లు కాబట్టి మనం వడగండ్లకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం రెండు వారాల నుంచి వడగండ్లతో పాటు ఏముంటుంది అనేది మనం చూస్తున్నాం ఇక్కడ ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండను కాబట్టి గురుములేది వడగండ్లైంది పిడుగులేది యహోవా ఐగుప్తి దేశం మీద వడగండ్లు కుమరించాను కురిపించను మళ్ళా ఆ మూడు కలిస్తే వడగళ్ళు అంటున్నాడు బాగా అర్థమవుతుందా వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన బహుబలమైన వాయను ఐగుప్తి దేశం అంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడనూ అటువీ కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తి దేశం అంతటా మనుషులనేమి బయటనున్నది యావత్తును నశింప చేసేను కాబట్టి వడగండ్లు నశింప చేయబోతుంది అని జ్ఞాపకం చేస్తుంది ప్రభు మరికి ఇప్పుడు ఆయన శిక్ష ఎనితిగా నశింపజేస్తుంది వడగండ్లను పొలంలోని ప్రతి కూలను చెట్టును పొలంలోని ప్రతి చెట్టును మెరుగొట్టేను అయితే ఇస్రాయేలీ ఉన్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోషి అహరే ఇది సరే ఆరో ఇరవై ఆరో వర్షం వరకు చాలు గోషేను ప్రాంతాల్లో మాట పడలేదు కాబట్టి గోషేనులో ఉండేది లక్ష నలభై నాలుగు వేల మంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా గోషన్ అనేది నేను ఇప్పుడు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ నేను మీకేమో అర్థాలు చూపించాను మీరే వాటిని వెతుకోడానికి ప్రయత్నించండి ఇప్పుడు నెక్స్ట్ కీర్తనల గ్రంథం కీర్తనలు పదకొండవ అధ్యాయంలో మరొక క్లూ దేవుడు ఇస్తున్నాడు మనకి ఐదవ వచనము ఆరు ఐదు ఆరు వర్షాలలో ఈ దేనికి సంబంధించి చూడండి యహోవ నీతిమంతులను పరిశీలించు దుష్టులను బలత్కార ఆసక్తులను ఆయనకు అసహయులు దుష్టులు బలత్కార ఆసక్తులు ఇక్కడ కూడా మనకి మూడు గుంపులు కనిపిస్తున్నాయి కదా నీతిమంతులు దుష్టులు బలాత్కారాసక్తులు చూడండి క్రైస్తవ సంఘంలో ప్రభు మనకు మొదటి చూపిస్తున్నాడు మూడు గుంపులు ఖచ్చితంగా ఉంటాయి అందరు దర్శన విషయము రెండే గుంపులు కానీ ప్రభు మనం చూపిస్తుంటే మూడు గుంపులు కానీ నాలుగు గుంపులు అసలు అయినాయి ఎందుకంటే నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటది దుస్తుల మీద ఆయన ఉరుములు ఉరులు కురిపించును అంతేనా అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును అంతేనా దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించును ఉరులు కురిపించును అగ్ని గంధకములను అంటే ఫైర్ అగ్నిగంధకములు అంటే అగ్ని అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగమగును పానీయ భాగం అంటే ఏం చెప్పండి పానీయమంటే కాబట్టి కప్పు ఇంగ్లీష్లో కప్పు అనేవి ఉంది వాళ్ళకి కప్పు ఇస్తాడు దేవుడు తాగండి ఏంటి ఏం తాగాల కష్టాన్ని శ్రమని తాగండి అది వాళ్ళ కప్పని కాబట్టి వడగా వడగాలియురులు కురిపించును అప్పుడు అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగం వాళ్ళ కప్పులో శ్రమ ఉంటుంది అని చెప్తున్నాడు అందుకే మన ప్రభు కూడా ఈ పాత్ర ఏమన్నాడు కాదు కాదు ఆయన మరణించక ముందు ఆయన మరణించక ప్రార్థన చేస్తుంటు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొక్క నుంచి తొలగించు ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించు కాబట్టి అది దీనికి సంబంధించిన గిన్నె శ్రమకు సంబంధించిన గిన్నె కదా మీకు శ్రమ కావాల ఇట్లా చెప్తారు బాగానే ఉంది కానీ వచ్చినప్పుడు పరిస్థితి మీకు చెప్పినా కదా ఒక కేసు నేను చదివినేష్ విన ఒక వాస్తవం చెప్తుంటే విన సిరియా దేశంలో ఐసిస్ గ్రూప్ వాళ్ళు క్రైస్తవులని చిత్రవాద చేస్తారు అన్నట్టు క్రైస్తవులు దొరికిందంటే వాళ్ళని చిత్రవాదా చేస్తారు వేటాడతారు క్రైస్తవులని వేటాడతారు అక్కడ అయితే ఎక్కడ దేవుని బిడ్డలు ప్రార్థనలు ఉంటాయో వాళ్ళ కుటుంబాలు ముద్రలు వేసుకుంటారు వాటిని వేసుకొని తర్వాత పోయి అటాక్ చేసి ఇద్దరు చంపేస్తారు తల్లిదండ్రులు చంపేస్తారు పిల్లలను కూడా నిర్దార్షణంగా చంపేస్తారు అయితే ఒక కుటుంబం గురించి అనే సాక్ష్యం చెప్తే నేను బాధ అనిపించింది నాకు ఒకరోజు ఆదివారం తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినట్ట మీ కండ్ల ముందు వాళ్ళు మమ్మల్ని చంపినప్పుడు మీరు ఏడవద్దు తర్వాత వాళ్ళు మిమ్మల్ని చంపుతారు తర్వాత అప్పుడు మీరు ఏమన్నట్టంటే అంకుల్ మీరు మా తల్లిదండ్రులు చంపినందుకు మాకు మీ ఏం కోపం లేదు మేము మిమ్మల్ని క్షమించినాం అని చెప్పి మీ ప్రాణాన్ని మీరు విడిచిపెట్టండి అంటే ఎగ్జాక్ట్లీ అతని జరిగిందంట చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తల్లినల్లిగిద్దరు చనిపోయినారు కళ్ళ ముందు పోసేస్తారు అన్న ఆ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ మాట చెప్పి ఏడవలేదు బాధపడలేదంట వాళ్ళ కూడా చనిపోయినంటే ఎటువంటి విశ్వాసం మనలో ఉన్నది చూడండి ప్రభునందు కానీ మన ప్రభు చెప్పిండు మన కాలంలో ఈ చీకటి చివరి కాలంలో ఒకరినొకరు అభ్యంతర పరచుకొని అప్పగించుకుంటారంట మనం తప్పించుకోవడం కొరకు ఒకరి మీద నేరం క్రైస్తవ జీవితం మనం చెప్తాం నేను ఖచ్చితంగా శ్రమల గుండా అనుభవిస్తాను నేను శ్రమలు చూస్తా శ్రమల కాలంలో ప్రాభు నన్ను పెడితే నాకు అది ధన్యత ఎందుకంటే క్రైస్తవ సంఘం నేను శ్రమలు చూడకుండా వెళ్ళిపోతాను అనుకుంటుంది కానీ మనం ఏమంటాం శ్రమల కాలంలో మనం ఖచ్చితంగా ఉంటాం ఎందుకంటే అదే వాక్యం చెప్తుంది ఇన్ని వాక్యాలు ఇది ధ్యానిస్తాం మనం శ్రమల కాలంలో వాళ్ళకి విత్తనాలు చల్లాలా మనం అనుకుంటే వాక్యం ఇక్కడ చూసినాం ఆ విషయాగ గ్రంథంలో మళ్ళీ శ్రమల గుండా పోయినప్పుడు నీకు కూడా చాలా కష్టంగా ఉంటుంది సరే నువ్వు తప్పించుకుంటూ ఉంటావు ఎందుకంటే వాడిని దొరకలేదు ఎందుకంటే సూర్యుని ధరించుకున్న స్త్రీకి సంబంధించిన బోధ మనం ధరించిన ఆ స్త్రీకి రెక్కలు ఇచ్చిండ్రు కాబట్టి ఒక చిన్న గుంపుకి రెక్కలు దేవుడు తప్పించుకోమని ప్రతి శ్రమ కానీ వాళ్ళకి విత్తనాలు చల్లాలి కదా నువ్వు శ్రమల గుండా బోధన వాడికి మేము ఉపశమనం కల్పించాలంటే నీకు చాలా భేదనే కదా వాని బాధని నీ బాధగా నువ్వు పంచుకుంటున్నావు మన ప్రభు ఎట్లయితే ఈ లోకపు శ్రమని అనుభవించిన లోకపు పాపములు మోసుకొని పోవు దేవుని గొరపిల్ల అయినా ఆ వేదన అది వాటి వాళ్ళ శ్రమలని మనం భరిస్తున్నాం వాటి మన హృదయాల్లో కూడా చాలా వేదన ఉంటాయి నీ ప్రార్థన అందుకే నువ్వు ఎన్నో ఎందుకంటే గంటలు గంటలు ప్రార్థన చేస్తావంటే నీ సొంత వేదన కాదది ఇతరుల వేదనని నువ్వు భరించుకున్నావు కాబట్టి నీ ప్రార్థన అన్ని గంటల సేపు ఉంటుంది లేకుంటే నీ స్వార్థ ప్రార్థన పది నిమిషాలు కంటే ఎక్కువుంటుంది కాబట్టి ఆ పాత్ర ఉపద్రవానికి సంబంధించింది శ్రమకు సంబంధించింది అని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం యశాయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం తిరిగి మనం వెళ్తున్నాం యశాయ గ్రంథము ఇరవై అధ్యాయము ఆరవ వచనం ఉరుములతోను భూకంపంతోను మహాశబ్దంతోను కాబట్టి ధ్వంసం అర్థం కావాలి మీకు ఇప్పుడు ఉరుములతోనూ భూకంపంతోను మహాశబ్దంతోను సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలతోను సైన్యం అధిపత్యం యోహో దాన్ని శిక్షించును ఇప్పుడు మీకు అర్థమవుతుందా ప్రకృతి సహజమైన శిక్ష ఈ వడగళ్లు దేనికి సంబంధించినవి ఉరుములు భూకంపములు మహాశబ్దం సుడిగాలి తుఫాను దహించు అగ్ని జ్వాలలు ఇన్ని విషయాలు అక్కడ విడిచిపెట్టి దేవుడు మనకు వాటన్నిటితో దేవుడు దాన్ని శిక్షించును అంటే అంటే అవన్నీ పడితే అడ్రస్ లేకుండా పోతారు అన్న విషయాన్ని మాట్లాడుతుంది దేవుడు కానీ ఇది ప్రకృతి సంబంధమైన విషయాలు అనేది కాదు ముప్పయ అధ్యాయము యశయ గ్రంథము ముప్పయవ అధ్యాయము ముప్పైవ వచనము యహోవ తన ప్రభావము స్వరమును వినిపించును ప్రచండమైన కోపంతోను దహించు జ్వాలలతోనూ పెళ్ల పెళ్ళాయను గాలి తన బాహువు వాలుట చెనులకు చూపించును గొప్ప చూపిస్తాడు ఆయన శిక్ష అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది పెడపె నేను జ్వాల దహించలతోను పెళపెళ్ళ నేను గాలిమాన వడగండ్లతో ఇది అంటే ఇక్కడ చూసిన మనము అగ్ని గురించి మాట్లాడుతున్నాం దహించి జ్వాల అంటే అగ్ని కదా కాబట్టి మొదటి పూర అగ్ని గురించి మాట్లాడుతుండ అక్కడ వడగండ్లు మాట్లాడుతుండు అంటే వడగండ్లు అగ్ని ఇవన్నీ ఒకటే సూచన పరంగా చెప్పబడుతున్నాయని చెప్తుడు వీటన్నింటినీ జనలతో చూపిస్తూ అంటే వాళ్ళకి శిక్ష వాళ్ళ మీదకి వస్తా కాబట్టి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో అగ్ని అంటే ఫోర్ ఫోర్ ఫోర్ టూ అంటే ఫోర్ లో అగ్ని అంటే మెరుపు అనుంది లైట్నింగ్ అనుంది ఇంగ్లో అగ్ని అంటే లైట్నింగ్ అనుంది కాబట్టి మతేసు మనం చూస్తాం లైట్నింగ్ అంటే మెరుపు తూర్పున ఉదయించి పడేమట్టి వరకు ఏ రీతిగా అగుపడునో అలాగునదే మనుషుకుమని రాకడా కాబట్టి ఈ లైట్నింగ్ ఈ అగ్ని ఇవన్నీ మన ప్రభుకే సాదృశ్యం అన్న విషయాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ రీతికి ఉంటుందని చూడండి ఇప్పుడు మత వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వర్షంలో కొత్త నిబంధనకు వస్తున్నాం మనము మతార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఆయన శిక్ష ఏ రీతికి ఉంటుంది నలభై తొమ్మిదవ అధ్యాయము అవి ఉండేది నలభై ఉండదు మత శువార్త కాదు మార్పు సువార్త మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం ఇది నలభై ఎనిమిదవ వచనం జరించినప్పుడు అర్థం అవుతుంది ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును కాబట్టి దీని నుంచి ఎవరు తప్పించుకోలేదు అనే విషయాన్ని జ్ఞాపకం నరకం అన్నప్పుడు అందుకే పైన చదవమన్నారు నరకానికి సంబంధించిన నరకానికి వయవాలకు సంబంధించిన విషయం అని చెప్తుంది ఇక్కడ కాబట్టి ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అంటే చూడండి మన లేవియా కాండము నిర్గమ్మ కాండా కూడా లేవియా కాండాలు చూస్తాము బలి అర్పించినప్పుడు ఉప్పుతో అర్పించేవాళ్ళు బలి అర్పణలు దాన్ని ఇంగ్లీష్లో మెమోరియల్ సాల్ట్ అంటారు జ్ఞాపకార్థమైన ఉప్పు అని అక్కడ రాబడింది వాక్యం ఉప్పు కూడా అర్పించేవాళ్ళు బలి అర్పణలు అంటే బలి పశువు మీద ఉప్పు రాసి దాన్ని అర్పించేవాళ్ళు అది ఒక రకమైన ఆచారబద్ధంగా చెప్పబడింది కానీ ఇక్కడ కూడా బలి అర్పణకు సంబంధించింది ఇది ప్రతి వానికి ఒప్పుసారము అగ్ని వలన కలిగి ఆ శిక్ష కాలము ఒక బలికి సంబంధించింది అని చెప్తుంది గొప్ప చిన్నమందరూ బలి పశువులాగా తయారవుతారు విషయం ఆ విషయం మనకు జ్ఞాపకం ఇంగ్లీష్ బైబుల్లో అట్లా లేదు అది తేడా ఉంటుంది బ్రదర్ ఫర్ ఎవ్రీ వన్ షాల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ తెలుగులో అట్లేదు ఇంగ్లీష్లో ఏముందంటే ఎవ్రీ వన్ షాల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ ప్రతి ఒక్కరు ఇది తప్పించుకోలేక చెప్తున్నాడు ప్రతి ఒక్కరు ఉప్పు చేత సాల్టెడ్ విత్ ఫైర్ అంటే బలి పశువు అనిపించినప్పుడు ఉప్పు ఉప్పు చేత వ్రాయబడ్డవారు అని వ్రాయబడుతుంది అక్కడ తర్వాత ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ అంటే ప్రతి బలి ఉప్పు చేత కప్పబడుతుంది లేక తుడవబడుతుంది రుబ్బ పడుతుంది అని చెప్తుండే అక్కడ తెలుగులో వేరే ఉంది ఇంగ్లీష్లో వేరేగా ఉంది ఏమైనా అట్లనే ఉంది తేడా ఇంగ్లీష్ చాలా తేడా అందుకే మనం జాగ్రత్తగా ప్రతిసారి అదే విషయం మనం చూసినాం ఇక్కడ తెలుగులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాక్యం ఇంగ్లీష్లో చూసినప్పుడు అక్కడ మరో కరెక్ట్గా ఉంటుంది వాక్యం అందుకే రెండు పరీక్షించుకోవాలి మనం తెలుగు ఇంగ్లీష్ వద్దేసినాం అనుకో ఇవి మాయమైపోతాయి ఎవ్రీ ఎవ్రీ వన్ అని ఉంది ఇంగ్లీష్లో ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కడు ఎవ్రీ వన్ షాల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ రెండు విషయాలు అక్కడ ఎవ్రీ వన్ విల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ అంటే ప్రతి ఒక్కడు అగ్నిగుండా పోతాడు దాని తర్వాత ప్రతి అర్పణ ఉప్పు చేత అర్పించబడుతుంది అంటున్నాడు అంటే ఇది హోస్రాలో యహోవా గొప్ప బలిని గొప్ప బలి అర్పణలని ఏర్పరచిన మనం చూసినాం వాక్యం ఇక్కడ కదా గో బోసలో గొప్ప బలి అర్పణని యోవ సిధపర్చను గొప్ప బలి సిద్ధపరచను కాబట్టి ఆ బోధ ఇప్పుడు ఆ వాక్యం కూడా మన జ్ఞాపకం కోసం ఎవ్రీ అంటే ప్రపంచమంతటా ప్రతి ఒక్కడు శ్రమలకుండా పోయి మరణించక తప్పదు ఆయనకి బలి అర్పణగా వారి బలి అర్పించుకోక తప్పదు ఎందుకు ఆయన బలి అర్పణలో పాల్పొందలేదు కాబట్టి ప్రతి ఒక్కడు ఈ ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం ప్రతి ఒక్కడు అన్ని గుండా పోక తప్పదు ప్రతి ఒక్కడు శ్రమలుగుండా పోక తప్పదని మన ప్రభు చెప్తున్నాడు అది తోసుకొచ్చిన మన గతకాలని వాక్యాన్ని మతపరమైన సేవ జీవితంలో ప్రతి ఎవ్రీ వన్ షాల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ వాటి ప్రతి బలి అర్పణగా వాడి జీవితాలు అర్పించక తప్పదు మనమైతే ఆల్రెడీ ఆయనకి సమర్పించుకున్న వాళ్ళం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో మనం ఆల్రెడీ పాల్పొందే వాళ్ళం కాబట్టి మనకి ఇంకా సెపరేట్గా అంటూ ఏమున్నది వీరికి సంబంధించిన ఇంకా చాలా ఉన్నాయి లుకాసు వార్త అధ్యాయము ఏడవచనం లూకాసు వార్త మూడవ అధ్యాయము ఏడవచనం కాబట్టి అంత తెలియదు ఒక్క వర్షం చాలా మూడో వచ్చిన ఎవరు మాట్లాడుతుండ్రు ఈ వాక్యం ఏడవ వచ్చిన బాప్సం ఇచ్చి వ్యవహారం మాట్లాడుతున్నారు బాప్సం ఇచ్చి వ్యూహాన్ని మాట్లాడుతాడు ఆయన దగ్గరికి అతను తన చేత బాప్సం పొందు వచ్చిన చూసి జన చూచి అక్కడ జనసమూహం ఉంది దాని తర్వాత మాట్లాడు సర్ప సంతానం ఆయన ఎవరి గురించి అంటున్నాడు జనం గురి గొప్ప జనం గురించి మాట్లాడుతున్నా ఇంకో గురించి మాట్లాడుతున్నాడా జన సమూహంలో చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునేందుకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు కాబట్టి రాబువు ఉగ్రతని ఎవడు తప్పించుకోలేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్ని తప్పించుకోలేడు అవి ఖచ్చితంగా నెరవేరాల్సిన ఎందుకంటే దేవుడు ఆ విషయాలు ఆ రోజు తన కాబట్టి ఆ ఉగ్రత కచ్చితంగా నెరవేరాల్సిందే వ్యూహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము పద పదిహేనవ అధ్యాయము ఆరవ వచనం ఎవడనను నాయందు నిలిచిన ఎడల యుండని పక్షమున వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు ఇప్పుడు దానికి సంబంధించిన విషయాలు చూస్తున్నాం ఎవరు అగ్నికి బలి అవుతారు ఎవరు బలి అర్పణగా బలి అర్పించబడతారు నాయందు నిలిచి ఉండని వాడు అన్నాడు కాబట్టి ఈ గుంపులన్నీ ఆయనలో లేవు అని చెప్తున్నాడు ఈ మూడు గుంపులు అనలో ఉంటే ఎందుకు ఈ తీర్పులు ఈ మూడు గుంపులు బ్రహునందు ఎందుకు తీర్పులు ఇక్కడ ఒకొమ్ పూర్తి చూసినాం మూడు గుంపులు కదా యహేశంధము హైదరాబాద్ మళ్ళా మనం తిరిగి చూస్తాం వచ్చేవరం అక్కడ ఈసారి మరి విశేషంగా తేటగా మనకు చూపిస్తారు దేవుడు మనం చూసిన వాటిని కొన్ని సంవత్సరాల క్రితము ఎన్నో గంటలు ధ్యానించినాం కాని ఇప్పుడు ఈ మొదటి పూలకు సంబంధించిన వాక్యాన్ని ముగిస్తున్నాం వచ్చేవరం కాబట్టి ఆ ఎహెచ్ఎల్ గ్రంథంలో ఐదవ ఆ ఉన్న ఆ తల వెంట్రకాలకు సంబంధించిన ఉపమానాన్ని మనం విడదీస్తాం ఈ రోజు ఇక ఏది మొదటి గుంపు ఏది రెండవ గుంపు ఏది మూడవ గుంపు క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తాయి అందుకంటే ఇంతకాలం మట్టింది మనకు ఆ దర్శకి ఎదగడానికి అర్థమైంది కాబట్టి అది నేను మీ పంచుకుంటా మీరు కూడా ఏర్ వారమంతా అది ధ్యానించు ఆ ఆత్మలో ఎదగడం అంటే ఈరోజు నీకు బయలుపరచబడిన ఈ వాక్యంలో మీరు వారమంతా ధ్యానించుకుంటే దాంట్లో ఎదుగుతానంట అప్పుడు నెక్స్ట్ వాక్యానికి వచ్చినప్పటికీ దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ చిరపరుస్తా ఉంటాడు అట్లా ఆత్మలో ఎదగడం అంటే అంటే సత్యంలో ఎదగడం లేకుంటే ఎన్నెన్నో విషయాలు నీకు బయలుపరచబడ్డా జమ చేసి పెట్టుకుంటావు నీలో అంత ఈజీ కాదు కదా కాబట్టి వాటిని నువ్వు నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలా అనే విషయం మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి నయందు నిలిచిండు మీ అంది నేను ఉందను ఎవడ నేను నయందు నిలిచియుండని ఏడా పక్షమున వాడు తీగవలే బయట పారవేయబడును వేయబడి ఎండిపోవును ఆయన ఎందు ఉంటేనే మనలో జీవం ఉంటుంది ఆయన నుంచి తెగవేయబడితే జీవం ఉండదు జీవం లేకపోతే ఎండిపోయిన వాళ్ళం అంటే ప్రాణమైనట్టు అప్పుడు ఎండిపోయిన వాళ్ళ జీవితం ఏమవుతుంది మనుషులు అట్టి వాటిని పోగు చేస్తారు మనుషులు ఇక్కడ మనుషులు ఉన్నారు సో తేళ్ల పని ఏంది అనేది ఇక్కడ చెప్పబడుతుంది తేళ్ల పని ఏంది మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తరు అవి కాలిపోవును కాబట్టి నాయందు ఎవడైతే ఉండడో వాడు కాలిపోతాడు శాశ్వతంగా అది వాక్యం కాబట్టి మొదటి కూర పొందినప్పుడు మొదటి గుంపు ఏ రీతిగా శ్రమణ పాలు కాబోతుంది ఎట్లా ఆయన చెప్తున్నాడు అక్కడ అందుకే హెగుల స్టార్థి పరణోదా మనం విడిసనిస్తాం ఆయన మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు చూడండి మండుచున్న పొదకు సంబంధించిన బోధ మనం కొత్త కాలం గత ధ్యానించినాం కదా మోసే చూపిస్తున్నాడు దర్శనం మండుచున్న పొద కానీ ఆ అగ్ని పొదని పొదలో పొదని ఆలోచిస్తుంది కానీ పొద పచ్చగానే ఉంది కదా ఆ విషయం అర్థం చేసుకోవాలా కాలిపోలేదు కానీ ఇక్కడ అన్ని కాలిపోతున్నాయి ఈ పచ్చది కాలిపోతుంది అక్కడనేమో కాలిపోతలేదు ఆ విషం ఒకటి బాగా అర్థం ఆయన అగ్ని దహించు అగ్ని అన్నప్పుడు ఈ విషయం జాగ్రత్తగా తీసుకోడు ఆ అగ్ని నేను సత్యలో కనిపించాలా ఎందుకంటే అగ్ని అభిషేకం దానికి సంబంధించింది కాబట్టి ఆ అగ్ని నువ్వు సత్యలో లేకపోతే నేను కాల్చివేస్తుంది అని కూడా చెప్తాడు ఏ అగ్ని అయితే ఆ పచ్చగా ఉన్న ఆ చెట్టుని అతనే కాపాడిందో అదే అగ్ని ఆ పచ్చ చెట్టుని కూడా అని చెప్తున్నాడు దహించే అగ్ని అయినా అంటే అర్థం ఆయన ఎట్లా దహిస్తాడు గాలిపెట్టేట్లు గూడుదై దహిస్తాడు లేకపోతే ఆయన అగ్ని చేత నిన్ను శాశ్వతంగా వెలిగింపై చేస్తాడు అది ఆయన అభిషేకానికి సంబంధించింది అగ్ని అభిషేకం అనేది చివరికి సంబంధించింది కదా ఆయన నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు నేను నీకు నెలలో భాప్సం ఇచ్చింది కానీ నా వెనక వచ్చేవాడు అగ్ని ఆత్మతోను అగ్నితోనూ భాప్సం ఇచ్చినాడు కాబట్టి ఆత్మాభిషేకము అగ్ని అభిషేకం రెండు ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో నీ ఆత్మీయ జీవితము ఆత్మాభిషేకంతో ఆరంభమై అగ్ని అభిషేకంతో ముగించాల అగ్ని అభిషేకంలోకి వచ్చినప్పుడు సమస్తం తేటగా ఉంటాయి ఎందుకంటే సమస్తము అగ్ని చేత తేటపరచబడదనుంది మాక్యం మా కొన్ని పత్రిక ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ సమస్తము అగ్ని చేత బయల్పరచబడను కాబట్టి అగ్ని అభిషేకం పొందిన వాటిని తేటగా చూడగలను అందుకే నీ ప్రార్థన ఈ రోజు చెట్లు అంటే నీ యొక్క అగ్ని చేత నన్ను అభిషేకించి నా కన్నని తేటపరచు ఇవి అపవిత్రమైన కళ్ళు ప్రభావ వాటిని కడుగు ప్రఘ్వ బాగుగా వీటిని నేను చూడలేకపోతున్నాను ఈ వాక్యాలు నా కళ్ళు అపవిత్రంగా ఉంటే ఈ వాక్యాలు చూడలేను నన్ను బాగుగా కడుగు ప్రఘువ నా చెవులు ఇహలోకపు శబ్దాలతో అలసిపోతుంది ఇహలోకపు ముస్లామ ముచ్చట్లతో మనుషుల కల్పితాలతో భూతంలో బోధ దయ్యంలో బోధతో ఇవి అపవిత్రమైపోయినాయి ప్రభువా నా చెవులను బాగా కడుగునైనా అనే ప్రార్థనలు నీకు అవసరం నా నోటిని కాపాడు ప్రభువా అది అనేక సార్లు చెత్తనే మాట్లాడుతుంది పరిశుద్ధత మాట్లాడతలేదు శాపవాచనాలే వస్తున్నాయి నా నోట్లకే ఆశీర్వాదకు వాసనాలు వస్తలేవు ప్రవ్వా నా నోటిని స్వస్థపరచుకువ్వా అపవిత్రత తొలగించుకువ్వా నీ యొక్క అగ్ని చేత నాకట్ పుట్టుకుడు అవ్వ అన్న ప్రార్థన నీకు అప్పుడే ఆయన అగ్ని అభిషేకంలో నువ్వు లేకపోతే అదే అగ్ని నేను కాల్చివేస్తా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు నేను ఇక్కడికి వాక్యాన్ని కొంత ఆపేస్తాను వచ్చే వారము ఈ యొక్క బోధని మనం ముగించబోతున్నాం ఎందుకంటే చాలా లిస్ట్ ఉన్నాయి చాలా పెద్ద లిస్ట్ ఉంది వాక్యాలు అందుకే సాఫ్ట్వేర్ బైబుల్ సాఫ్ట్వేర్ గురించి నేను కొంచెం క్లుప్తంగా నీకు చెప్పాలా ఆ బైబుల్ సాఫ్ట్వేర్ లో ఉదాహరణకి రక్తము మిళితం కావడం వడగండ్లు రక్తము మిళితం కావడం అది నువ్వు కొట్టినావు అనుకో దానికి వాక్యాలన్నీ చూపిస్తాయి నువ్వు సమరివి కావు దానికి సంబంధించిన విషయం తెలియకపోతే నువ్వు ఏం చేస్తావు బైబుల్ అన్ని వెతుకుతా ఉంటుంది ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయో అన్ని వెతుకుని అన్ని రాసుకుంటా ఉంటాయి అదొక రకమైన బహుమానం దేవుడు మనకి ఇచ్చింది సునాయాసంగా వాటిని వెతుకోవడానికి ఎందుకంటే నీవు ఆత్మాభిషేకం పొందేవాడవు వాక్యాన్ని ధ్యానించాలంటే ఈ బైబిల్ అన్ని వెతుకడానికి నీకు టైం లేదు ఈరోజు కదా టైం దొరకలేదు మనకి కానీ ప్రార్థన కోసం టైం దొరకలేదు మనకి కాబట్టి అటువంటి టైంలో మనకు అది గిఫ్ట్ లాగా ఇచ్చింది దేవుడు మనం వాటిని వాడుకోవాలా దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలా ఉపన ఉదాహరణ దేవుని ప్రేమ అనుకుంటున్నావు అనుకో దేవుని ప్రేమకు సంబంధించిన వాక్యాలన్నీ అది తీసుకుంది అట్లా వాటి అన్నిటిని చూసుకున్నప్పుడు మనకి అవన్నీటిని మళ్ళీ నువ్వు రాసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు ధ్యానించినప్పుడు దేవుడిని కనెక్షన్స్ ఇస్తాడు అప్పుడు నువ్వు వాక్యాన్ని ప్రకటించి ఆ రీతిగా తరి మీద పొందాలి మనం సునాయసంగా నా మీద ఆత్మ నుంచి తగ్గట పోయి కాదు వాక్యం నువ్వు తరి మీద పొందాలా సిస్టమేటిక్గా రాసుకోవాలా జాగ్రత్తగా వాటిని పరిశీలించి వాటిని చెప్పుకో ప్రయత్నించడం ప్రయత్నం చాలా అది ప్రణగ్రంథము ఎనిమిదో అధ్యాయంలో ఏడో వర్షాల్లో మనం చూస్తాం వచ్చేవరము చెట్ల గురించి పచ్చదనం గురించి దానికి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా ఉంటాయి ఆ లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ సగం సగం బుక్ సగం పేజ్ ఇంకా ఇవన్నీ కాలేదు ఇక్కడ వరకే ఈ భాగం మధ్య ఎందు ఇంత వాక్యం సో ఇవన్నీ వాక్యాలు ఇంకా వాటికి సంబంధించినవి తీర్పు సంబంధించినవి కనీసం ఒక ఇరవై ముప్పై వర్షాలు కాలేదు అవి కాబట్టి కొంచెం త్వరగా ఆరంభిస్తాం అది పాటలు తగ్గిస్తున్నాము పాటలు వర్షిప్ తగ్గిస్తున్నాము చాలా ఇంపార్టెంట్ అవి కూడా కదా పాటలు కూడా పాడాలా దేవుని సిద్ధించాలా కనపరచాలా ప్రేయర్స్ కూడా చేయాలా కానీ త్రీ ప్రేయర్స్కే ఫిక్స్ చేస్తున్నాము ఎక్కువ పాటలు పాడతలేదు ఎందుకంటే టైం సరిపోతులేదు విటర్చాలంటే కాబట్టి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ చిన్న పరంగా చెప్పబట్టే నిజంగా బడగడ్లు కావు నిజంగా అగ్ని కాదు నిజంగా రక్తం కానే కాదు ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి గొప్ప జనం అందరూ శ్రమలు కాబోతున్నారు వాళ్ళందరూ మరణించబోతున్నారు అదైతే కష్టం కాబట్టి ఏ రీతిగా మరణిస్తారు ఆకలి చేతన కరువు చేతన యానిచ్చి మనం ఒకరు కరువు చేత మృగముల చేత ఆగలి చేత శామం చేత కరెక్ట్ క్షామం చేత తర్వాత ఈ మూడు విషయాలు మూడు విషయాలు వాళ్ళు అట్లా వాళ్ళ కాలం ఊహించుకుంటారు వాళ్ళ ప్రాణాలు ఆ రీతిగా మనం ధ్యానించడం కట్గం చేత కరెక్ట్ నాలుగు విషయాలు మృగములు నిజంగా గడ్గమా నిజంగా క్షామమా ఇవన్నీ చిన్న పరంగా చెప్పబడ్డాయి బైబుల్ కాలేజ్లలో ఫిజికల్ గా చూస్తున్నారు కానీ ప్రభు మనకి అవి స్పిరిచువల్ చూపిస్తాడు అంతే కాబట్టి మనం అట్లా అర్థం చేసుకుందాం అటువంటి జ్ఞానంలో దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలా అందులో మనం ప్రభునంద ఆనందించినట్టు కాబట్టి ఈ వాక్యాలను మనం ఆనందించాల ప్రభువ ఇవి కొంత కష్టతరం లేదా పెద్ద ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టుంది ప్రభువా పెద్ద ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా రాయాలి లెసన్స్ ఇవన్నీ ఎట్లా జ్ఞాపకం తీసుకోవాలి ప్రభావ సమస్త మీకు సాధ్యం వేరే నన్ను నడిపించారు వీటన్నిటిని జాగ్రత్తగా ధ్యానించి భద్రపరచుకోవాలి చాలామంది ఏమంటారు పది సంవత్సరాల క్రితం భవిష్యత్తు ఆరంభం కాబోతున్నాయి కానీ ప్రభుని చెప్పించుడు ఇవి ఎప్పుడు ఆరంభమైనవి మన కాలానికి ముగిస్తున్నాయి కాబట్టి ఈ లోకప్ బోధకి మన బోధ ఖచ్చితంగా భిన్నంగా మనం నేర్చుకున్న విధానాలు ఈ లోకపు విధానాలకి క్వైట్ ఆపోజిట్ గా ఉంటాయి కాబట్టి చాలా మంది అంటారు వీళ్ళు వెరే వాళ్ళు అంటారు వీళ్ళు చూసిన వాక్యం ప్రకృతి సహజంగా ఉన్నవాడు ప్రకృతి స్వభావంగా ఉన్నవాడికి ఇవన్నీ వేరితనంగా ఉంటాయి వాడి దృష్టిలో మనం వేరి వాళ్ళం కదా ఈ లోకపు దృష్టిగా మనం వేరివాళ్ళం ఎందుకంటే నువ్వు ఈ వాక్యం చెప్తే వాడు అంతా వ్యతిరేకిస్తాడు కానీ ఎక్కడో వాడికి భయం ఉంటుంది మీరు చెప్పేది కరెక్ట్గా అయినా వ్యతిరేకిస్తారు ఎందుకంటే ప్రకృతి స్వభావం పుట్టారు కాబట్టి కాబట్టి మనం కూడా వాళ్ళని కించపరచది కాదు ఎందుకంటే ఈరోజు దూషణ మనం ఎద్దులను విత్తనము జలములు అనేక జలముల మీద అనేక జలముల యొక్క విత్తనములు చల్లుడి ఎద్దులను గాఢలను తిరగనియుడి నీ బాధ్యత నీ సేవ జీవితం తిరుగుతున్నాడు తిరగనియడంటే వాటిని వాటిని వాటిని ఆటగా పరచద్దు వాటి గురించి మాట్లాడద్దు నీ సేవ జీవితము వేరే పాస్టర్ల గురించి మాట్లాడద్దు టైం వేస్ట్ వేరే చర్చల గురించి మాట్లాడద్దు టైం వేస్ట్ నీ టైం దాని మీద వేస్ట్ చేసినట్టు వాడు నేను నడిపిస్తా కావాలని నీకు వాడు చూపిస్తాడు పలాని పాస్టర్ చేస్తున్న విధానం లేదని వాటిని ధ్యానించకుంటే నీ టైం అంతా వేస్ట్ చేసి నువ్వు దేవుని వాక్యం చెప్పాల్సింది పోయి పలాని పాస్టర్ ఇట్లా చేస్తున్నా అట్లా ఒక అర్ధ గంట టైం వేస్ట్ చేస్తాడు చర్చలో ఇప్పుడు జరుగుతుంది ప్రపంచంలో టీవీ ప్రోగ్రామ్స్లో అవే జరుగుతున్నాయి వాట్సాప్లో అవే జరుగుతున్నాయి యూట్యూబ్స్ అవే జరుగుతున్నాయి అవి చాలా డేంజర్ వాట్సాప్ మెసేజెస్ ఫేస్బుక్ YouTube అవి చాలా డేంజర్ అసలు వాటిని వాటిని ఎట్లా మనం వాడుకుంటాం దేవుడి సేవకుడికి ఎట్లా వాడుకుంటాం అక్కడ అన్ని గుంపులు కలుస్తాయి ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోండి యూట్యూబ్లో వాట్సాప్లో అన్ని గుంపులు కలుస్తాయి నువ్వు యూట్యూబ్లో వాక్యం చెప్తే పెడతామనుకో వాడికింత చెత్తగా రాసుకుంటావు ఇంట్రెస్ట్ ఉన్న వానికి కూడా ఇంట్రెస్ట్ కొత్త రాసిన కామెంట్స్ చూస్తే ఫేస్బుక్ అంతే వాట్సాప్ అంత భయంకరమైన టెక్నాలజీస్ అవి వాటి జాగ్రత్త వాటి నుంచి జాగ్రత్త ఉండాలి మనం అవి ఎట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ప్రకటన విస్తరింప శక్తి అంటే నాకైతే అనుమానమే ఖచ్చితంగా నాకు అనుమానమే లేకపోతే ప్రభు మనకి ఎప్పుడో వాటన్నిటిని ఆ టెక్నాలజీస్ మీద కంట్రోల్ ఇచ్చేటోడు కదా కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక అరణ్యం రా అరణ్యంలో ఒక కేక కాబట్టి నువ్వు ఈ పనిని ముగించుకోవాలి పాపం ఇచ్చే వ్యూహాన్ని ఏ రీతిగా తన కాలాన్ని ముగించుకుంటా తన పని ముగించుకున్నాడు మన ప్రభువుకి పాపం ఇవ్వాలా అనేట్లని హెచ్చరించాలా పర్లోక రాజ్య సువార్త ఆయనతోనే ఆరంభమైంది ఆయనతోనే ఆరంభమైంది పర్లోకరాజ్యం సమీపించింది అని ఆరంభించిన వాడే ఆయన సువార్థం తన త్వరగా ఆయన కాలం ముగించుకున్నాడు అంత దీనిగా మనం వాళ్ళ విషయం కొద్ది మన జీవితాలు కూడా అంతే ఎంతకాలం మనము ఈ లోకంలో ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటామో కదా అమావంత టక్కనెళ్ళి కొద్దరు సేవకులు గమనిస్తారు కాబట్టి నీ పని నువ్వు ఉండాలా ధాన్యంతో అంత ప్రభు అటువంటి సేవ జీవితంలో మన జీవితాన్ని కొనసాగించుకోవాలనేసి అది మన వల్ల సాధ్యం కాదు కానీ మన ప్రభుత్తి సమస్తం సాధ్యం ప్రార్థనలో ఆ విషయాలు అడుగుదాం ప్రభుత్వం మొదటి కూర వదిలినప్పుడు మీరు చూపిస్తారు తండ్రి వడగడ్లు అగ్ని రక్తం తో కలిసిన వాటిని మీరు భూమి మీద పడవేస్తారు క్రైస్తవ జీవితము అని మీరు చూపిస్తారు సైతాను ప్రభా లూసిఫర్ మొదట వెలుగు దూత వెలుగుని ధరించుకున్నవాడు టార్చ్ పేరర్ అని వెలుగుని పట్టుకున్నవాడు కాగడా పట్టుకున్నవాడు పరలోకంలో అక్కడి నుంచి క్రిందకు పడవే పడ్డాడు ప్రవ్వ కైతవ జీవితం అట్లా అవుతుంది యుగ సమాప్తిగా తీరొచ్చి మీరు మా మాట్లాడుతున్నారు మీ తీర్పు ఆ రీతి ఉండదని ఎంతో ప్రేమ జాలిగల దేవుడు గొప్ప జనం నశించుకోకుండా ఉండాలి ప్రభావ వారిని శిక్షించి మీ తట్టు శ్రమ లేకుంటే ఎవ్వడూ ప్రార్థన చేయరు కష్టం లేకుంటే ఎవడు మీ సన్నిధిలో మోకాలు అన్నాడు ప్రభావం సుఖానుభవాన్ని ఆశ్రయించడం బాలంతో ప్రార్థించలేడు ప్రభావం ఆ విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కొట్టివేయబడుతున్నారు అని మీరు చివరికి మాత్రం మాట్లాడారు మొదటి కూర వదిలినప్పుడు వాళ్ళందరూ కొట్టివేయబడుతున్నారు అది వచ్చినప్పుడల్లా కొట్టివే వస్తుంది అంటే ఎన్నిసార్లు గతంలో వచ్చి కొట్టివేసించబ తీర్పు ఒక్కసారి అమ్మమ్మ ఆరమై ముగించే దర్శన వస్తున్నాం తీర్పు దేవునిటీ యొక్క ఆరంమ్మ కాలము వచ్చి ఉన్నది అన్నారు బ్రవ్వ అది ఎప్పుడొచ్చిందో ఎవరు గ్రహించలేదు వచ్చింది సేవకులు అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాయి మా కాలానికి ముగించే దానికి సిద్ధమవుతుంది బ్రవ్వ ఇంకెన్ని మాకు తెలియదు అది వీకెండెస్ ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే గొప్ప జనం రక్షింపబడతారు అన్న ఆశ మాకు ముగిస్తే వాళ్ళందరూ నశించిపోతారు ప్రభా ఇంకొంతకాలం ఇంకొంత కాలం ఎంతకాలమైనా కానీ వారికి మేము వాక్యం ప్రకటించకపోతే కూడా వాళ్ళు నశించిపోతారు ప్రభా ఈరోజే మంచి దినం ఈరోజే నేనే రాక్షల దినం అన్ని వ్యాపకం చేస్తారు రేపటి గురించి చింతించబడతారు కాబట్టి మేము మా శరంలో గట్టిగా ఉన్నంత కాలం ప్రభు వాటిని మేము చేస్తేనే పోవాలా మా స్వార్థం గురించి మా వ్యక్తిగత జీవితాల గురించి ఆసక్తి చూపించకుండా ప్రభు నా ఇంటిని గురించిన ఆశ నన్ను రాజు అన్నాడు ప్రభావ ఆ విషయాన్ని మీరు మాకు ఈరోజు జ్ఞాపకం చేస్తారు ఆనందపురమైన మీ ఇంటిని గురించి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అది అరణ్యంలాగా కాబోతుంది అందుకు మీరు వేదనతో ఆ వాక్యం జ్ఞాపం చేస్తారు అదే వేదనతో ప్రభు మేము అన్నిటినీ తలాలా అన్నిటినీ భరించాలా అన్నీ పొగొట్టుకున్న వారి వల్లే మేము ఉండాలి ఈ లోకం మీలో కనిక కనికరించమని ప్రార్థిస్తుంది గొప్ప జనం వాళ్ళందరినీ సత్యంలో నడిపించమని ప్రార్థిస్తాం ఈ వాక్యాలు మాతో ముగించడానికి వీల్లేదు ప్రభా ఇది మీ వలన కలిగింది సయ్య ఇవి అనేకులు వినాల అనేకులు గ్రహించాల మా గొప్పతనం అవసరమే లేదు ప్రభావ మా పేరు ఎక్కడ ఉండడానికి వీల్లేదు మేము అరణ్యంలో ఒక శబ్దం అంటే బాప్తిజం ఇచ్చే యోహాన్ని సేవ చేసిడో ఆ రీతిగా మేము చేస్తున్నాం పర్వక రాజ్యానికి సంబంధించిన కాలము బోధ ముగించే దానికి సిద్ధపడుతున్నాం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి అన్న గొప్ప చిన్నపాటిని వెతుకులాగన ప్రయాసపడలాగా సేపడ ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా పరిశీలించి మా పిల్లలను భద్రపరచుకోవాలా ఇవి మర్చిపోకుండా నెమరు వేసుకోవాలా అనేకలకు వాటిని తిరిగి ప్రకటించాల అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని అనేక జన్ములకు విత్తనములు చల్లే వారి వాళ్ళని గుండలాగా సేపడమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన ఆమ్ తండ్రి ఆమె